అందరికి ప్రయత్నం మరి దేవునామంలో కూడి వచ్చిన శుభాభివందనలు తెలుపుతున్నాను యేసనామందరికీ సమాధానం కలుగులుగాక మరి దీని అంతా దేవుడు అందరి భద్రపరిచి ఒక సాయంకాలం ముందు దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి యొక్క ధనితను బట్టి దేవుడికి స్థుతి కలుగులుగాక మరి మధ్యలో ఉన్న దీప సిస్టర్ స్టార్టింగ్ ప్రార్థన చేస్తారు సిస్టర్ స్టార్టింగ్ ప్రయోజనం పరిశుద్ధ ప్రేమ దేవ కృపణ తండ్రి దేవ యస్సు ప్రభాని కలెక్కని వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్ర రజ పరిశుద్ధ ఒక సర్వశక్తి మంతుడ సర్వాధికారునికి వందనాలు ప్రభా జీవం కలిగిన దైవానికి వందనాల తండ్రి దేవ ఇచ్చిన సమయాన్ని బట్టనీకి వందనాలు ప్రభా తండ్రి నీ యొక్క ఆత్మకార్యం జరిగించండి నీ యొక్క ప్రభు నీకే వందనాలు తండ్రి దేవాయత్ ప్రభా మరి ప్రతి రోజు కూడా ప్రభా మరి ట్వంటీ అవర్స్ ప్రభా మమ్మల్ని మీరు ఎంతగానో కాల్చి కాపాడుతున్న ప్రభా దాన్ని బట్టి వందనాలు ప్రభా కృతజ్ఞతలు తండ్రి స్తు మహిమ ఘనత ప్రభావం ప్రభా యుగ యుగాలకి మీకే తండ్రి దేవా ఏచు ప్రభా మా ప్రతి పాపముడి ప్రభా మరిశుద్ధపరచండి ప్రభావిత అవకాశం ఎవరికీ కూడా లేదు తండ్రి కానీ ఏసా మాకు ఇక్కడ అందరికీ అనుగ్రహించినందుకు నీకు వందనాలు ప్రభా కాబట్టి ప్రభ జ్ఞాపకం చేసుకున్నందుకు తండ్రి అదే రీతిగా తండ్రి మరి లోకంలో ఎక్కడ చూసిన గలిబిలి తండ్రి ఆ యొక్క గలిబిలి నుంచి ప్రభా మీరు మమ్మల్ని తప్పించు తండ్రి మందరిని కూడా ప్రభా నీ యొక్క పరిశుద్ధతలో ప్రభావ ప్రతి పేరు పేరున దీవించి ఆశ్రం చేత నింపి కూడా ప్రభా నీ యొక్క కడవర వశం చేత నింపి ప్రభా అభిషేకించి నీ యొక్క సేవలు నడిపించుకుంటున్నందుకు నీకు లెక్కలేని వందన ప్రభా ఏసా నీకే తండ్రి నీ యొక్క పరిశుద్ధతలో ప్రభావందరిని ముద్రించుకున్నందుకు నీకు వందనాల తండ్రి ప్రతి వారికి ప్రభా నీ నీతి సతని మేము తండ్రి ప్రతి చోట్ల మేము సాక్ష్యంగా నిలబడాలా ఎక్కడ కూడా పడుకోవడానికి ప్రభా దేవా నీ వైపే చూడాలా నీ వైపు మమ్మల్ని నడిపించమని ప్రార్థిష్టం తండ్రి అదే రీతిగా తండ్రి లోకం వైపు మేము చూడదు ప్రభా ఈ లోకం అనేది చాలా పాపంతో కూడినది ప్రభా కాబట్టి ఈ లోకాన్ని మేము ధృవనీకరించుకోవాలి ప్రభా కేవలం ప్రభా మేం ఆత్మీయంగా ఎదిగింపబడాలా అనేకులకు నీతిని సత్యాన్ని ప్రకటించాల ప్రభా మమ్మల్ని నడిపించండి సాయం చేయమని ప్రార్థిస్తున్న తండ్రి ప్రభా మరి తోడించండి వాక్కు చేత మీరు మాతో మాట్లాడతండి మా జీవితం సరిదిద్దుకునేలాగా తండ్రి అదే రీతిగా తండ్రి మరి ప్రతి గుడు ప్రభా సమస్త మీ అబ్బాయి చెప్తున్నాం ప్రభా మీరే మాకు తోడే ఉంది ప్రభా నడిపిస్తారని ఏ చూక్రీస్తున్న నామంలో ప్రార్థించాలి వేడుకున్న తండ్రి చంద్రశేఖర్ అన్న పాట పాడతాను ీవు నా వయ్యా నా పాట నీవు నాతో నా వయ్యా నాకు భయమేలా నా ఏవు నాలోనే ఉన్నాయ్యా నాకు దిగులేల నా మేసయ్యా నీవు నాకు భయమేలా నా ఏ నీవు నాలో వయ్యా నాకు దిగులేలా నాయ్యా నాకు భయమేలా నాకు దిగ్లా నాకు చింతేలా నాకు బీ నాకు భయం నాకు దిగులేలా నాకు చింతేలా నాకు భీత ఉన్నావయ్యా నాకు భయమేలాసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా కష్టములో నష్టములో నాతోన్నావు వేదనలో ఆ వేదనలో నా చెంతోడు ఉన్నావు వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు వారికి ఇచ్చేవాడవు అడిగిన వారికి ఇచ్చేవాడవుకిన వారికి దొరికేవాడవు తట్టిన వారికి తలుపులు తెరచేదేవు తట్టిన వారికి రిచే దేవుడు దేవా దేవానికే స్వత్రంకే దేవా దేవానికే స్టూత్రం దేవాదేవానికే సూత్రం నీవు నా తోడు నా నాకు భయమేలాసయ్యా నీవు నా ఉన్నా వయ్యా నాకు నా మెస్సయ్యా నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా ఏ సయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నా మెస్ వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచుచావు వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చాము రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు నేనే సత్యం అన్నదేవా నేనే అన్నదేవా నేనే సత్యము అన్నదేవా నేనే మార్గము అన్నదేవా నేనే జీవము అని పలికిన నేనే జీవము అని పలికిన దేవాదేవానికే స్తోత్రం దేవాదేవానికే స్తోత్రం నీవు నాతోడు వయ్యా నాకు భయమేలా నా ఏ సయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేల నా మిస్సయ్యా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా కు బీతేలా నాకు భూలేలా నాకు చిలా నాకు బీతిలా నీవు నా తోడు ఉన్నావైయ్యా నాకు భయమేలా నా ఆయేసయ్యా నీవు నాలోనే ఉన్నావైయ్యా నాకు ప్రజలు ఆచిస్తారు అందరికి మన ప్రభులు రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నాములు మీకు అందరికి శుభవందనాలు దేవుడి వాక్యం ధ్యానించక ముందు కొంతసేపు మనం ప్రార్థనలో సమయం గడిపి ఆయన వాకింగ్ లో మనం వెళ్దాం పరిశుద్ధుడ తండ్రి కృపామేడా జీవం గల దేవ యశు ప్రభానికి ఎంతో వందాలనైనా నిన్న నేడు నిరంతరం ఏకరిగి గొప్ప తండ్రి మహాపరిశుద్ధుడిన దేవా తులి స్తోతాలు అర్పించుకుంటున్నాం నా దేవా నా ప్రభా ఈ గడిచిన కాలం అంతా ప్రభా సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీ లెక్కలు నిలబెట్టిన ప్రభావ దివారాతులు మమ్మల్ని కాల్చి ఈ యొక్క దినం మాకు అనిగరించిన గొప్ప దేవానికి ఎంతో వందనాలు ఈ యొక్క దినం ఎంతో మంది చూడలేకపోయినారు ప్రభావం మమ్మల్ని సజీలుగా పెట్టుకున్నారు అయినా ఈ సాయంకాల సమయంలోనైనా మీ పాదాలు చెంత చేరినైనా పాటదారిని స్తించలాగిన ప్రార్థన ద్వారా మీకు విన్నపం చేయలాగనా నైనా మీకు స్వరం మీకు జీవాన్ని మేము పొందుకునేలాగనా ధ్యానించేలాగిచ్చిన కృపను బట్టి నీకు ఎంతో వందనాలు అందుని బట్టి నేను స్థుతిస్తున్నాయి ఘనపరుస్తున్నాం దేవా సమస్త ఘనత మహిమా ప్రభావంలో ఇంకే చెల్లించుకుంటున్నాం నా దేవ ఈ వాక్యమే ధ్యానించబోతుండగా మీకు పరిశుధాత్మ నడిపింపు మాకు అనుగ్రహించమని ప్రార్థిన పర్షదాత్మ దేవ మీ సహాయం మాకు అనుగరించిన అయినా గొప్ప దేవానికి ఎంతో వందనాలు ప్రవ్వా పరిశుధాత్మ నచ్చినప్పుడు నా వాటిని తీసుకుని మీకు బోధించింది సంభవింపు బాగు సంగతులు మీకు తెలియజేయను అని వాక్యం జ్ఞాపకం చేసుకుంటున్నామైనా పర్షదాత్మ దేవ మా తి చేయండి మీ ఆత్మధార మాకు తెలియపరచండి ఆత్మీయ లోతులకు నడిపించినైనా మా తలంపులు మా దచ్చిన సమస్తాన్ని మీ ఆత్మకు మేము లోబడుతున్నామేనా దేవాస మీరు మాతో మాట్లాడి పర్షుదాత్మ కార్యం జరిగించి మీరు మొత్తం మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించిన తండ్రి ఆమె ఈరోజు మనం ఒక వాక్యం ఒక అంశం మనము ధ్యానిస్తున్నాము యేసు ప్రభు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఆయన సంవత్సరాలు ఆయన పరిచర్య చేసి దేవుని రాజ్యం గురించి ఆయనే దేవుడు సర్వశక్తి దేవుడు తను తను రిత్తునిగా చేసుకుని ఈ లోకానికి వచ్చి తన మనుషుల పాపంలో ఈ లోకంలో అంతా పాపంలో పడినప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన రక్తాన్ని మన కొరకు కార్చి దేవుని రాజ్యంలో మనం ఎట్లా ప్రవేశించాలో అనేది ఎన్నో విషయాలు ప్రభు అక్కడ ఆయన శిష్యుల ద్వారా బోధించి ఎన్నో విషయాలను ఆయన ప్రకటించడం జరిగింది తర్వాత పన్నెండు మంది శిష్యులు ఏర్పరచుకోవటం ఇవన్నీ కూడా అయితే మొట్టమొదట మనకు తెలియజేయాల్సింది ఏంటంటే అయన బాప్తిసం పొందిన తర్వాత యువర్ధన నుంచి బయటకు వచ్చిన తర్వాత పర్షుదాత్మ ఆయన మీదకి రావటం పావులు వల్లే తర్వాత ఆయన నలభై దినాలు ఉపవాసం ఉండటం తర్వాత ఆయన తిరిగి తన సేవ ఆరంభించటం ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మొదటి నుంచి ఆయన ఏ విషయాలు మనకు తెలియజేస్తున్నాడు అనేది మన జ్ఞాపకం చేసుకుంటాం అందుకే యేసు ఇవన్నీ చేసిన తర్వాత చివరిగా ఆయన ఈ మూడు మూడున సంవత్సరాలను పరిచయం చేసి పర్లోక రాజ్యం ఏ రీతిగా ఉంది పర్లోక రాజ్యంలో మనం అడుగు పెట్టాలంటే ఏం చేయాలా అది ఏ రీతిగా ఉంది అనేది ఎన్నో విషయాలు ఉపమాన రీతిగా యేసు ప్రభు ఆయన శిష్యులకు ప్రకటించిండు తర్వాత అనేకులకు ప్రకటించి కాబట్టి ఆయన చెప్పిన పత్తి ఆజ్ఞ ఈరోజు ప్రపంచమంతట మన అర్థం చేసుకున్నప్పుడు ఏసు ప్రభు ఈ లోకంలో చివరిగా ఆయన ఏం చెప్పిండు ఆయన ఏం ఏం చేయమని చెప్పిండు అవన్నీ కూడా ఈరోజు ఆయన బిడలు చెప్పుకున్నప్పుడు అవి మనం తెలియజేస్తున్నావా లేదా అనేది మనం ఒకసారి మన జ్ఞాపకం చేసుకోవాలా అందుకే యేసు ప్రభు మత వార్త ఇరవై ఎనిమిదోదయం ఇరవై వచ్చిన ఒక మాట ప్రభు చెప్తున్నాడు అక్కడ నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటి వారికి బోధించుడి కాబట్టి దేవుడు యేసు ఏ సంగతులు ఆజ్ఞాపించాడు అంటే ఇది ఒక చివరి ఆజ్ఞ అని కూడా అనుకోవచ్చు మనం అయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత నలభై దినాలు వాళ్ళకి కనబడ్చు మూడ్ త్రీ టైమ్స్ వాళ్ళకి ప్రభు కనిపిస్తాడు అక్కడ తర్వాత ఆయన అందరిని జమ చేసి శిష్యుల్ని ఆ అందరిని పిలవన్నప్పుడు చాలా మంది ఆయన దగ్గరికి వస్తారు కొంతమంది ఆయన మొక్కినరు కాని ఆయన అనుమానం కొంతమంది అని కొంతమంది మటుకు ప్రభు నమ్మినారు ఎందుకంటే ఆయన మూడో దినం తిరిగి లేస్తాడు అని చెప్పిడు కాబట్టి కాబట్టి పునరుద్వానము ఆయన శక్తి పొందుకొని ఆయన లేవటం తర్వాత తన బిడ్డలకు కనబరుచుకోవటం శిష్యులందరికీ తర్వాత ఆయన చివరగా ఆయన ఏం చెప్పారంటే నేను ఏ విషయాలైతే నేను మొదటి నేను చెప్పినానో వాటన్నింటినీ మీరు బోధించమని ఆజ్ఞాపించింది ఇది ఆజ్ఞ ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ ఈ ఆజ్ఞ ప్రతి ఒక్కరు పాటించాల కాబట్టి ఆ ఆజ్ఞ ఎట్లా అమలవుతుంది ఈ రోజు ఆయన చెప్పిన ఆ ఆజ్ఞకు ఆయన చెప్పిన మాటకు భిన్నంగా ఉందా లేక దేవుని వాక్యానికి అనుకూలంగా ఉందా అనేది మనం ఈ రోజు ఈ అంశంలో మనం ధ్యానిస్తాం ఎందుకు ప్రభు అమ్మాట చెప్పిండు తర్వాత వారికి బోధించమన్నాడు ఎవరికి బోధించమన్నారు బోధించే వాళ్ళు ఎవరు ఎవరికి మనం బోధించాలా క్రైస్తవ జీవితంలో రక్షింపబడ్డ ప్రతి ఒక్కరూ దేవుని సేవకులే దేవుని బిడలే దేవుని దాసులే కానీ బోధించే మరి విశేషంగా వాళ్ళకి ఎంతో భారం ఉంటది కాబట్టి పత్తిది కూడా మనము వాటిని బోధించాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలా ఆయన ఆజ్ఞ ఏంది ఆయన ఏం చెప్తున్నాడో అది తెలుసుకొని మనము మనుషులకు బోధించాలంట ఈ రోజు ఏం బోధిస్తున్నాము ఏమి బోధిస్తున్నారు ఈ రోజు దేవుని బిడలు దేవుని సంఘము దేవుని ఒక విధానము ఈ రోజు ఏ రీతిగా ఉంది దేవుని ప్రణాళిక అసలు ఏంది సృష్టిలో ఆయన ప్రణాళిక ఏంది ఆయన ఏం చెప్పిండు ఏం చేస్తున్నాం ఈ రోజు అనేది మనము పరిశీలన చేసుకోవాలా ఏ రీతిగా ఆయన చెప్పిన పత్తిది అబ్రహాము ద్వారా ఆయన చెప్తాడు నీ గర్భం నుంచి వారి వల్ల నీ వంశంలో అనేకులు ఆస్వాదింపబడతారు అని కాబట్టి సమస్త వంశములు నీ నీక నీ వల్ల ఆస్వాదింపబడతాయి అని దేవుడు చెప్పిండు అంటే ఈ సృష్టి మొత్తము అబ్రహాం సంతానం ద్వారా ఆస్వాదింపబడాల ఆ సంతానమే క్రీస్తు క్రీస్తు పక్షి మనమే అబ్రహాం సంతానము వాగ్దాన వారసులం కాబట్టి దేవుని వాగ్దానం మొదటి ఏంది అందుకే శాస్త్రులు పరిచయలతో ప్రభు చెప్పినప్పుడు మీరు మొదటి నుంచి ఏం రాయబడిందో మీరు చదవలేదా మీరు వినలేదా అంటాడు కాబట్టి మొదటి ఏంది ఏం రాయబడింది ఏం చదువుతున్నాం ఏమి వింటున్నాం కాబట్టి ఈరోజు ఆత్మీయ జీవితంలో సేవా పరిచయలో మనం ముందుకెళ్తున్నప్పుడు ఈ రోజు ప్రపంచం చూస్తే ఎంత భయంకరమైన దినాల్లో కొన్ని ప్రాంతాలైతే సువార్త కూడా కొంతమంది ఎంతో అన్నిలు గాని ప్రభుని ఎరగనే వాళ్ళు ఈ లోకంలో ప్రతి ఒక్కరు దేవుని బిడ్డలే కాని వాళ్ళందరూ కూడా ప్రభుని తెలుసుకోవాలనేదే దేవుని సంకల్పం అందుకే మొట్టమొదటి సేవ ఆరంభించింది ఆయన ప్రాంతంలో అనిల ప్రాంతం స్టార్ట్ చేసిన సేవ కాబట్టి ఈ రోజు ఈ ప్రపంచం ఏం బోధించాలా మనము అనేదే మన ఇక్కడ ధ్యానిస్తున్నాం మనం ఎందుకంటే పర్లోక రాజ్యము ఎట్లా ఉంది పర్లోక రాజ్యం సమీపించింది మారు పొంది రక్షణ పొందండి అని సువార్థ నమ్ముడని ఆయన చెప్పుచు అనేక గ్రామాల్లో ఆయన సంచరిస్తా ఉన్నాడు అనేక ప్రాంతాలు ఆయన సంచరిస్తున్నాడు కాబట్టి రక్షింపబడ్డ ప్రతి ఒక్కరు కూడా ఇదే పని చేయాల పర్లోక రాజ్యం అంటే రక్షణ సువార్త అనేది ఈరోజు చాలా అరుదైపోయింది రక్షణ సందేశము సంఘాల కూడా ఎక్కడ కూడా కనిపించదు చాలా అరుదు చాలా రేరుగా జరుగుతూ ఉంటుంది ఎందుకు కొన్ని ఆత్మలు సంఘానికి వచ్చినప్పుడు చివరిగా వాళ్ళకి గురించి మనం ప్రార్థన చేసినప్పుడు ఆల్ట్రాకాల్ ఇచ్చేటప్పుడు ఏం చేయాలా వాళ్ళ పాపాలు ఒప్పించాలా ఇవన్నీ వాళ్ళకు జ్ఞాపకం చేసినప్పుడు వాళ్ళందరూ వాళ్ళు ప్రభు సన్నిధిలో మోకరించి వాళ్ళ జీవితాన్ని ప్రభు సమర్పించుకుంటారు కాబట్టి రక్షణ సందేశం అనేది చాలా ప్రాముఖ్యమైంది మనం ఎంత వాక్యం ప్రకటించినా గాని చివరికి అది ఆయన సిరువు దగ్గర తీసుకొని పోవాలా కాబట్టి ఎన్నో రకాలమైన రకరకాల ప్రజలు వస్తూ ఉంటారు వాళ్ళందరిని దృష్టిలో పెట్టుకుని దేవుడు తన వాక్యాన్ని బయలుపరుస్తూ ఉంటాడు ఎట్లా వాళ్ళకు బోధించాలా ఏం బోధించాలా ఏం చెప్పిండో ప్రాభు అనేది మనం అర్థం చేసుకోవాలా చూడండి మతస్ వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో ఆయన ఎప్పుడైతే ఆయన సేవ ఆరంభించిండో ఆయన ఏం చేస్తున్నాంటే చూడండి మత్స్య వార్త ఇరవై అధ్యాయం ఇరవై మూడో వచ్చిన మన ఇందాక చూసిన మత్స్సు వార్తలో ఇప్పుడు మత్స్య వార్త నాలుగో అధ్యాయము ఇరవై మూడో మనం చూస్తున్నాం ఏసు వారి సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యం గుర్చి సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగం రోగులు రోగమును స్వస్థపరచుచు గలలి అంతటా సంచరించెను కాబట్టి యేసు ప్రభు సమాజ మందిరములలో బోధించింది ఏం బోధించున్నాడు ఆయన మనకు సువార్తలు మొత్తం చదివితే మనకు తెలుసు యేసు ప్రభు ఏం బోధించుండని ఈ రోజు అదే బోధ ఈ రోజు ఎక్కడుంది అలాంటి బోధ ఈ రోజు మనుషులకు ప్రకటిస్తే ఎంతో ఏసు ప్రభు ఆ రోజు ఆయన సేవ ఆరంభించినప్పుడు ఆయన అభిషేకం పొందుకున్న తర్వాత ఉపవాసం ఉన్న తర్వాత ఆయన ప్రాంతం ఆయన బయలుదేరుతుంటే పన్నెండు మంది శిష్యులు పిలుస్తున్నాడు ఆయన మీరు నన్ను వెంబడించండి కాబట్టి పన్నెండు మంది శిష్యులు పిలిచిండా దేవుడు నాకు ఒక ఒక ఒక సందేహం ఉండే డౌట్ అని నేను సందేహం అని చెప్తాను అంటే ఒక ఒక ఆలాపన సందేహం కూడా కాదు ఒక ఆలాపన ఏంటంటే నిజంగా యేసు ప్రభు మంది శిష్యులు పిలిచిండా లేకుంటే ఈ ఇంకా ఎవరిని పిలిచిండు అనేది ఒక ఒక ఆలాపన ఉండే నాకు అయితే ఆ గతంలో ఒకసారి నేను చెప్పినాను మేము సింగరాయకొండ అనే ప్రాంతంలో ఒక సముద్రం ఒక ఒడ్డు ఒక బీచ్ ఉంటది అక్కడ అయితే ఇప్పుడు నా ఖాళీ టైం ఉన్నప్పుడు అక్కడ వెళ్తాం అయితే మార్నింగ్ పూట పోతే అంటే మంచి మంచి చేపలు దొరుకుతాయి అని చెప్తారు అయితే మేము ఏం చేసాం బండి తీసుకుని ఎర్లీ మార్నింగ్ పోయినప్పుడు ఆ దోణిలు అప్పుడే రాత్రి అంతా చేపల పట్టి పోయినప్పుడు ఆ చేపలు బట్టి మళ్ళా తెల్లవే టైంకి వాళ్ళంతా ఒడ్డుకు వచ్చేస్తారు ఆ ఒడ్డుకు వచ్చినప్పుడు ఆ టైంలో మేము పోయినప్పుడు ధోని ఈ మూల నుంచి ఆ మూల వరకు అన్ని లైన్గా ఉంటాయి లైన్గా ఉంటాయి అనమాట ఒకదిక్కడే ఉండవు ఒక లైన్గా వస్తాయి అనమాట నుంచి మొత్తం లోపలికి వచ్చేస్తాయి వచ్చేస్తాయి అప్పుడు ఆ ధోనిలో ఉన్న వాళ్ళందరూ అవన్నీ బయటకు లాగి వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటా అయితే నాకొక అప్పుడు నాకు అనిపించింది యేస ఆయన సముద్ర తీరాన్ని పోతా ఉన్నప్పుడు ఆ నిజంగా శిష్యునే పిలిచిందా విలేనే పిలిచిండా ఇంకెవరినని పిలిచిండా అంటే అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఏసు ప్రభు అందరిని పిలిచింది మీ నన్ను అని ఆయన ఒంటరిగా అంటే ఇప్పుడు మనం ఒక మనిషి పోతా ఉంటాం పోతా ఉంటే ఒక వ్యక్తి వచ్చి నువ్వు నన్ను వెంబడించి నాతో పాటు రామంటే మనం పోతాం అంత ఈజీగా ఎవ్వరిని అమ్మరు కానీ ఆ రోజు కూడా యేసు ప్రభు చాలా మందిని పిలిచిండు చాలా మందిని పిలిచింది కానీ చివరికి వచ్చేవరకి వీళ్ళెక్కడ మధ్యలో ఉన్నారా చివరున్నారా లేకుండా కొనాకున్నారా అనేది తెలియదు ఒకవేళ చివర మొదటి నుంచి పిల్లబడ్డ వాళ్ళు ఆయన పిలుచుకుంటూ వస్తున్నాడు కానీ ఎవరు స్పందించలేదేమో చివరికి ఈ పన్నెండు మంది శిష్యుల్లో ఈ పన్నెండు మందిలో కొంతమంది ఆయన చెప్పిన మాటకు విధేత చూపించి అప్పుడు ఆయన వలలు విచ్చిపెట్టి వచ్చినట్టు అప్పుడు అర్థమైంది సరే ఇది ఎట్లా మనం అర్థం చేసుకుంటాం అంటే పిలవబడ్డవారు అనేకులు వేరపచ్చబడ్డ వాళ్ళు కొంతమంది దేవుడు అనేకులు పిలిచిండు ఆయన పరిచయ కొరకు కానీ ఏర్పరచబడ్డ వాళ్ళు కొంతమంది ఆ ఏర్పాటులో మనం ఉండాలా కాబట్టి ఆ ఏర్పాటు ఉన్న వాళ్ళ ద్వారా దేవుడు ఎలాంటి పరిచయ జరిగించాలా అనేది మనం ఈ రోజు మనం అది ధ్యానిస్తున్నాం వాళ్ళందరినీ ఆయనతో పాటు తీసుకెళ్లి ఆయన బోధించే పత్తి బోధ విన్నరవాళ్ళు వాళ్ళకు అర్థం కాని విషయాలు తెలుసుకున్నారు కాబట్టి తర్వాత ఆయన రాజ్య స్థాపన ఎట్లా చేయాలా అనేది దేవుడు ఎన్నో ఉపమాన రీతిగా పరలోక రాజ్యం గురించి చెప్పిండయన పరలోక రాజ్యం అనేది ఒక మర్మం అప్పటి వరకు తెలియదు అది ఏసు ప్రభు ఆయన ప్రవక్తల ధర పలికిచ్చిండే గాని ఆయన ప్రవక్తల ధర చెప్పిండే గాని ఆది సంపూర్ణమైన ఆ యొక్క సువార్త మర్మాన్ని అది దేవుని యొక్క ప్రణాళిక సృష్టి మీద అనేది యేసు ప్రభుయే తన సువార్త ద్వారా అది బయటికి తీసుకొచ్చింది అపో ప్రవక్తలు బయలుపరిచిబడింది ఏసు ప్రభుత్వాలనే ఆయన అదన్నీ వాళ్ళకు బోధించాడు ప్రకటించాడు ఆయన చెప్పిన ప్రతి మాట సువార్తలో రాయబడింది కాబట్టి ఆ మాటకు విధేత చూపించి వాళ్ళు దేవునికొక గొప్ప పరిచర్య చేసేవాళ్ళు అయితే ఇది ఎందుకు మనం అర్థం చేసుకోవాలా సువార్త పరిచర్య ఎందుకు అర్థం చేసుకోవాలా దేవుని ప్రణాళిక సృష్టిలో అనే ప్రణాళిక ఏంది దేవుడు ఎందుకు ఏం బోధించమన్నాడు వాళ్ళకి కాబట్టి ఈ రోజు ఏం బోధిస్తున్నారు చూడండి దేవుని వాక్యము ఈ మోషేకి దేవుడు పది ఆజ్ఞలు ఇచ్చిండు ఇస్రాల్ ప్రజలు చెప్పు మోసే అని పది ఆజ్ఞలు ఇచ్చేసి ఆరు రోజుల్లో అది ఒక ఆ పది ఆజ్ఞలు కూడా ఒక సువార్త లాగా అంటే దేవుని ఆజ్ఞలు ఇట్లా ఉండాలా అనేది ఉండొచ్చు పుర నిబంధనకు వచ్చేవరకు అవి రెండుగా అయిపోయింది అంటే దేవుని ప్రేమించాలా రెండోది నీ పొరుగు అని ఒకటి దేవుని సృష్టికర్తని దేవుని జ్ఞాపకం చేసుకోవాలా అని చెప్పిన మాట విని ఆ మాట నీ పొరుగు వాడికి ప్రేమించాలా ఆ ప్రేమించడం అనేదే సువార్థక ఆరంభం అన్నట్టు అక్కడి నుంచి వాళ్ళు దేవుని వైపు రావాల అది ఎవరు తీసుకోవాలా దేవుని సేవకుడు తీసుకోవాలా ఈ రోజు సేవకుల చెప్పుకున్న చాలా మంది కూడా చాలా మంది వాళ్ళు ఏం బోధిస్తున్నారు ఏ రీతిగా బోధిస్తున్నారు అది మనుషులకు ప్రయోజనకరంగా ఉన్నాయా మనుషుల జీవితాలు మనుషుల జీవితాలకు అది మార్పు కలిగించే ఉన్నాయి ఉన్నాయా వాళ్ళకి పిలుపునవి జ్ఞాపకం చేసేలాగున్నాయా అనేది అంటే అలాంటి బోధలు చాలా తక్కువ చూడండి ఏదో చెప్పేసుకుని పోతా ఉన్నారు కాని చూస్తే వాళ్ళ ఆత్మీయ స్థితి రక్షింపబడ్డ వాళ్ళు ఎంతో మంది అక్కడ వాళ్ళ స్థితిని వాళ్ళ జ్ఞాపకం చేసుకోలేని స్థితిలో ఉన్నారు వాళ్ళు ఎందుకు వాళ్ళకి దేవుడు ఏం బోధించమన్నాడు దేవుడు నేను ఒక సేవకుడిగా ఏర్పరచుకున్నప్పుడు దేవుడిని ఒక ఆయన ప్రతినిధిగా లోకంలో మనం పెట్టినప్పుడు మనం ఏం బోధించాలి వాళ్ళకి ఆయన రాజ్యాని కట్టాలంటే ఆయన రాజ్య స్థాపన మనం చేయాలంటే అనేక జీవితాలలో యేసు ప్రభునిలో ఆయన ఆహ్వానించేలాగా చేయాలంటే మనం ఎలాంటి బోధలు చేయాలా ఈరోజు అలాంటి బోధలు లేవు రక్షణ బంతే చాలు అంతే ఇంకా కానీ రక్షింపబడ్డ వాళ్ళు ఏ రీతిగా ముందుకెళ్లాలా ఆయన రాజ్య స్థాపన కొరకు ఎట్లా వాళ్ళు పనిచేయాలా వాళ్ళు ఎలాంటి బోధ అనేకులు ప్రకటించాలా అనేది కేవలం సువార్త ద్వారానే సువార్త ద్వారానే ఆయన మర్మం ఆయన సృష్టి యొక్క ప్రణాళిక తెలియపరచగలం కాబట్టి అలాంటి సువార్త ఈరోజు తరువైపోయింది కాబట్టి ఎందుకు దేవుడు అవి జ్ఞాపకం ఈ రోజు అవి జ్ఞాపకం చేయలేకపోతే ఏమైంది రక్షింపబడ్డ వాళ్ళంతా ఈ లోకార్థంగా జీవిస్తున్నారు తర్వాత యధావిధిగా ఉన్నారు మేము దేవుని నమ్ముకున్నాం ప్రభువుని సేవిస్తాం అని చెప్పుకున్నారు ఆయన ఆజ్ఞను పాటించేవర్లాగున్నారా ఆయన చెప్పింది నిజంగా పాటిస్తున్నారా అనేది ఒక ప్రశ్నార్థకం అందుకే ఏసు ప్రభు ఆ దినాన చెప్తాడు ప్రభా నీ నామంలో మేము ప్రవసించలేదా ప్రభా నీ నామలో దయ్యాల వెళ్లగొట్టదంటే అక్రమం చేయవలారా మీరెవరో నాకు తెలీదు నా దీన్ని ఆయన అంటే దాని అర్థం ఏంది అంటే ఏం ఏం చేసిన వాళ్ళు నీనామలో దయ నీ నామలో రోగులు స్వస్థపరచబడలేదా అంటే మేము అది చేయలేదు వాళ్ళు ఏం చేసినారు ఆయన చెప్పింది ఏంది మనం చేసేదేండి నీరోజు ఈ రోజు అట్లా ఆ రీతిగా ఉందని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అయితే చూడండి పర్లోక రాజ్యం చూడండి ఎందుకు ప్రభు ఆ రీతిగా ఆరంభించినప్పుడు మత్స్యసు వార్త తొమ్మిదో అధ్యాయం ముప్పై ఎనిమిదో ముప్పై ఐదో వచ్చిన ఒకసారి మనం చూస్తే మత్యస్సు వార్త తొమ్మిదో అధ్యాయము ముప్పై ఐదో చివరగా ఏసు వారి సమాజ మందిరంలో బోధించుచు రాజ్య సువార్తను ప్రకటించచ్చు చూడండి సమాజ మందిరంలో బోధిస్తున్నారు కాదు చాలా మంది రాజ్య సువార్తను ప్రకటిస్తున్నాం కాని సమాజ మందిరంలో ఎవరున్నారు చర్చి అంట కదా సమాజ మందిరం అంటే చర్చి చర్చిలో బోధిస్తున్నారు కానీ ఆయన కూడా బోధించుండు ప్రభు ఏసు బోధించిండు చర్చిలో బోధించిండు తర్వాత సమాజం బోధిస్తూ రాజ్య సువార్త ప్రకటిస్తున్నాడు ఆయన అంటే ప్రతిరోజు దేవుని రాజ్యము గురించి మనము ప్రకటించాలా దేవుని రాజ్యము సమీపించింది పర్లోక రాజ్యం సమీపించింది ఇప్పుడైనా మీ జీవితాలు మార్చుకోండి సువార్త నమ్మండి అని ఆయన రాజ్యం యొక్క విధానము ఆయన రాజ్యం ప్రణాళిక ఏందో ఆయన రాజ్యంలో నువ్వు వెళ్లాలంటే నువ్వేం అనేది ఈ రోజు అది జ్ఞాపకం చేయాలా మనుషులకి ఏస్రో చెప్పింది అదే ఆయన ఏం జ్ఞాపకం చేసిండో ఏం చెప్పిన శిష్యులు చివరగా నేనేం చెప్పినా మీకు మొదటి నుంచి అది ఖచ్చితంగా మీరు వాళ్ళకి బోధించాలా ఇదిగో యుగ సమాప్తి వరకు నేను సదాకాలం నేను మీతో ఉన్నాడు ఎట్లున్నాడు ఆత్మ రూపకం ఉన్నాడు పరశుధాత్మ రూపకంగా అయినా పరిశుధాత్మ లాగా మన హృదయంలో ఉండి ఇవన్నీ మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు పరిశుధాత్మలు ఉంటే నీ పిలుపుని జ్ఞాపకం చేస్తాడు పరిశుధాత్మ అభిషేకం నీలో ఉంటే నువ్వేం చేస్తున్నావో నువ్వు ఏ స్థితిలో ఏ డైమెన్షన్ వెళ్తున్నావో ఆయన నిన్ను హెచ్చరిస్తూ ఉంటాడు నీలో ఒక గద్దింపు వస్తూనే ఉంటది ఈ రోజు ఆ గద్దింపు రాక్కలేదంటే వాళ్ళు దేవుని ఆత్మకు చోటు ఇవ్వలేదు అందుకే ఏషయా గ్రంథంలో వాక్యం ఉంటది ఇరవై అధ్యాయం పదమూడు వచ్చినాలో వారు నెడల చూపు భయభక్తులు మానవ విధులు బట్టి నేర్చుకున్న మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బాధించే వాళ్ళని వ్యర్థంగా ఆరాధిస్తున్నారని యషయ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు మానవ విధులు మానవ విధులంటే మానవ కల్పితాలు మానవ విధానం నువ్వు ఇట్ట అట్ట చేయాలా అది చేయాలా ఇది చేయాలా అంతేగాని అవే దైవోపదేశములు అవే కరెక్ట్ అనుకోని ఈ రోజు దేవుని వ్యర్థంగా ఆరాధిస్తుంటే చూడండి ఆయన నామం పరిశుద్ధమైన నామం కదా ఆ నామము వ్యర్థంగా ఆరాధిస్తారా ఆ నామాని వ్యర్థంగా ప్రకటిస్తరా ఎందుకు ఈరోజు అట్లా జరుగుతుందంటే మనుషుల కల్పితాలు దైవోపదేశం అంటే మానవ కల్పితాలు తత్వ జ్ఞానం అందుకే యూదోపత్రికలో ప్రభు జ్ఞాప్యం చేస్తుంటాడు అక్కడ వాళ్ళు ఆత్మ వారై నీళ్ళు లేని బావులు అంటే వాళ్ళు వాక్యం చాలా కఠినంగా ఉంటది వాక్యం అది కాబట్టి వాళ్ళకి ఇవన్నీ తెలీదు అని వాక్యం అక్కడ కాబట్టి ఎందుకు పరిశుధాత్మ అభిషేకం ప్రభు మనకి ఇచ్చింది అవన్నీ జ్ఞాపకం చేయటానికి ఏసు ప్రభు ఏం చెప్పిండో అవి నీకు జ్ఞాపకంగా రావాలంటే కేవలం పరిశుధాత్మ ద్వారానే ఈరోజు మనుషులు మర్చిపోయినారంటే వాళ్ళ ఆత్మీయ స్థితి ఎట్లా ఉంది ఎవరిని మనము ఆ కించపరచలాగా మనం మాట్లాడుతులేం దేవుని ఆజ్ఞ ఎట్లుంది ఈ రోజు మనం ఎట్లా ఉన్నాం అనేదే మనది ఈ రోజు ప్రభు అది మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఇది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే ఎందుకంటే ఆయన ఆజ్ఞాది కాబట్టి ఎందుకు ఆయన అవన్నీ జ్ఞాపకం చేస్తున్నాడు ఏసుప్రవ్వు చెప్పిన సంగతులన్నీ మన మనం మర్చిపోతా ఒక దశలో ఎందుకు మర్చిపోతావంటే మనము దేవుని దేవునితో సహవాసం లేదు కాబట్టి పశుధాత్మ మనలో లేడు కాబట్టి మర్చిపోతా ఉంటే మన పిలుపు మర్చిపోతా ఉంటాం కాబట్టి దేవుని ఏ స్థితిలో పిలిచిండు ఈ రోజు నువ్వు ఏ అది మనము ఆయన ఏం చెప్పిండు యుగ సమాప్తి చివరికి వచ్చేవరకి పోనీ శిష్యులకే చెప్పిండ అది శిష్యులకు చెప్పిండంటే ఈ రోజు నీకు చెప్పలేదా ఈ రోజు ఈ వాక్యం అంతా ఎవరి కొరకు రాయబడ్డది క్రైస్తవుల కొరకు రాయబడ్డది మనం ఏం చేయాలా ఈ రోజు ఏం చేస్తున్నారు అనేది మనం అక్కడ జ్ఞాపకం చేసుకోవాలా చూడండి ఒక విషయం నేను బాగా ఎన్నో ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఎన్నో ప్రదేశాలకు మనం పోతుండదు సువార్థ పరిచేరీ కొరకు కాని యేసు ప్రభు మాత్రమే ప్రకటించలేదైనా దేవుని రాజ్యం గురించి మాత్రమే కాదు ఎంత మంది రోగులు నేను ఎంతోమంది కుప్పలు కుప్పలుగా ఊరు ఊరు జనాలు మొత్తం ఆయన దగ్గరకు వచ్చినారు ఆయన వాక్యం వింటున్నారు తర్వాత ఆ విన్న విశ్వాసం కలిగింది ఆ విశ్వాసం ద్వారా దేవుడని బాగు చేస్తునేది ఆయన ప్రకటించడం ఉందే గాని ఆయన ఇంకా ఏం ప్రకటించిండో ఎవరు తెలుసు ఒక దశలో మనం ఏం చేస్తామంటే ఆయన బోధించను అని రాయబడి ఉంది కానీ ఏం బోధించిండు సరే అక్కడ రాస్తుంది పర్లోక రాజ్యం గురించి అని పర్లోక రాజ్యం గురించి ఇంకా ఏముంది ఆయన ఒక క్వశ్చన్ మాత్రమే ఒక ఒక విధానం ప్రకారంగా చెప్పింది మన ప్రభు కానీ ఆయన చెప్పిన వాటి అన్నిటిని సంభవింపు సంగతులన్నీ ఆ ఆత్మీయ స్థితిలో లోపలికి ఆయన తీసుకెళ్లాలంటే అవి తెలుసుకోవాలంటే కేవలం పరిశుధాత్మ నడిపింపు మనకి ఎంతో అవసరం ఇది మనం నొక్కి చెప్తా ఉంటాం ప్రతి దశలో ఎందుకంటే పరిశుదాత్మ నడిపింపు లేకపోతే అపోస్తులు అంత గొప్ప పరిచర్ చేసేవాళ్ళు కానే కాదు యేసు ప్రభు చెప్పిన ప్రతి మాట వాళ్ళు విని సంగాలకు అనేక ప్రాంతాలకు వెళ్లి బోధించినారు మీరు సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్త చెప్పమన్నాడు సువార్త చెప్తున్నారు నమ్మిన వారు శిష్యులుగా చేయమాల సువార్త చెప్పడమే కాదు నమ్మిన వారి కూడా శిష్యులుగా తయారు చేయాలా యేసుప్రభు చెప్పిన అది అది మీరు చెప్పి ఆ పని చేయండి ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో యేసుప్రభు మనతో పాటు ఉన్నాడు నువ్వు పరిచయం చేస్తున్నప్పుడు ఆయన నీతో పాటు ఉన్నాడు నీకు సహాయం చేస్తూ ఉంటాడు నీకు ఆలోచనిస్తా ఉంటాడు ఆత్మ రూపు నీలో ఉండి నీకు తెలియపరుస్తా ఉంటాడు కాబట్టి ఎందుకు ఈ రీతిగా ప్రభు చెప్తున్న అంటే ఏసు ప్రభు చెప్తాడు రెండు వేల సంవత్సరాల క్రితం ఆయనే రాజ్యము బలాత్కారం చేత పట్టబడదని బలత్కారులు దాన్ని బలవంతంగా వాళ్ళు దాంట్లో చొరబడుతున్నారు బలాత్కారం ఎక్కడ జరుగుతుంది ఈ రోజు పర్లోక రాజ్యం పర్లోక రాజ్యం ఎక్కడ ఉంది మీ మధ్యలో ఉంది అంటాడు అది అక్కడ ఇక్కడ ఉందా చెప్ప వీలు పడదు రాజ్యం మీ మధ్యలో ఉంది అంటాడు ఈ మధ్యలో ఎలాంటి బలాత్కారం జరుగుతుంది అది ఎవరైనా గ్రహించగలుగుతున్నారా దుష్టుడు మనుషుల్ని ఎంత మోసంలోకి తీసుకెళ్తున్నాడో ఏ రీతిగా వాడు ఆ దేవునే ఆరాధిస్తున్నాం కదా పార్స గారు చెప్పింది కదా ఆయన చెప్పని చెప్తున్నా ఆరాధిస్తున్నా గాని ప్రతిది దేవునికి అంగీకారం ఉందా ప్రతి ఒక్కరు పరీక్షించి మేలైనదాన్ని చేపట్టమని వాక్యం చెప్తుంది కదా ఎప్పుడన్నా మనం పరిశీలిస్తున్నామా ఈ రోజు ఎంత భయంకరమైన ఉన్నప్పుడు సంఘము ఏ రీతిగా గొప్ప ఉద్యమం రావాలా గొప్ప ఉద్యమం రావాలా అపోసిన పౌలు ఆయన సువార్త ఒక దర్శనం ద్వారా ఆయన చూసి ఆయన చనిపోయేంత వరకు కూడా ఆ దర్శనాలకు నేను అవి దేవుని కాలేదంటాడు దేవుని కృపను నేను నిరర్థకం చేయలేదంటాడు సువార్త అనేది ఒక ఒక భారం సువార్త అనేది ఒక ఒక అనుభవంగా తీసుకున్నాడు ఆయన ఎంతో ఆసక్తితో ఆయన తీసుకొని ఎన్ని శ్రమల పాలైన గాని ఆయన రాజ్యం గురించి ప్రకటించడం మానలేదు ఏ సుప్రభే ఆయన మాదిరిగా తీసుకుని ఆయన ఏం చెప్పిండో అవన్నీ కూడా పౌలు ప్రకటించింది అక్కడ చూడండి ఈరోజు ఏ రీతిగా ఉంది పర్లోక రాజ్యము బలవం చేతుల పది పట్టబడ్డప్పుడు బలవంతుల చేతులు పట్ట దాన్ని నువ్వు విడిపించాలంటే నువ్వు ఎంత బలవంతుడుగా మనం తయారు కావాల చూడండి దేవుని రాజ్యం ఎట్లుంది దేవుని రాజ్యం ఒక మర్మం పర్లోక రాజ్యం అనేది ఒక మర్మం ఆ మర్మము అపోస్తులకు ప్రవక్తలకు బయలుపరచబడది అది బయలుపరచబడిన తర్వాత వాళ్ళు అవి పుస్తకాలు రాసిండు అవి తెలుసుకున్నారు ఈ రోజు తెలుసుకున్న ఈ సత్యాన్ని ఇది ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరికి మనము తెలియపరచాల ప్రతి ఒక్కరు బోధించాలా ఆయన రాజ్యము గురించి మనం ప్రకటించాలా మారుమని పొందండి పాపక్షమాపణ పొందండి ఈ లోకంలో ఏ నామంలో రక్షణ లేదు కేవలం ఏసుక్రీస్తు నామం రక్షణ ఉంది అని మనం ప్రకటించాలా అందుకు దేవుడు మనం పెట్టింది సేవకులుగా దేవుడు అందుకు మనం రక్షింపబడ్డ ప్రతి ఒక్కరు ఏం చేయాలి ప్రతి ఒక్కరు దేవుని సువార్త ప్రకటించాలా కాబట్టి దేవుడిని మనకు ఎలాంటి పిలిపిచ్చిండో అది మనం గ్రహించాలి అందుకే సంఘము పరిచయకు పరిచర్ ధర చేయడానికి కొందరి ప్రవక్త కొందరు అపోస్తులు గాను కొందరు ప్రవక్తలు గాను కొందరు బోధకులు గాను ఉపదేశకులు గాను కాపుర్లు గాను దేవుడు పెట్టిండు ఇవన్నీ కూడా దేవుడు ఆయన ప్రణాళికలో ఒక నియమం అది ఈ నియమాను మనం పాటించకపోతే ఏ రీతిగా మనము చేయగలం ఇది ఎంత మనం చేయాలా ఏందంటే కేవలం సువార్త ద్వారానే ప్రతి ఒక్కరు సువార్త ప్రకటించాలా ప్రతి ఒక్కరు ఆయన రాజ్యం గురించి ప్రకటించాలా ఆయన ఏం చెప్పినా ప్రకటించాలా దేవుని రాజ్యాన్ని సిద్ధపరచాలా సంఘాన్ని సిద్ధపరచాలా బోధకులకు చాలా భారం ఉంటుంది సువార్థికులు మరీ ఎక్కువ భారం సువార్థికులు చేస్తేనే సంఘాలు నిండుతాయి సువార్త చేయకుండా సంఘాలు నిండవు ఈ సువార్త అనేది సువార్త ప్రకటించే పాదములు ఎంతో సుందరమని అంట సువార్త ప్రకటించే వారు ఎంత ధన్యులంటే ఆయన గురించి చెప్పే ధన్యత కేవలం సువార్థికులు ఈ సువార్త ద్వారా ఏం జరుగుతుందంటే చీకట్లో ఉన్న ప్రజలందరూ వెలుగులోకి వస్తారు ఇది సువార్త అంటే మంచి వార్త ఈ మంచి వార్త ఈ సృష్టిలో ఎక్కడ ఉందంటే ఎక్కడ లేదు అలాంటి వార్త బైబిల్లో ఉంది అది మనం విశుద్ధీకరించి బోధించమన్నాడు అది అని చెప్పింది దాని విశిష్టత ఏంది దాని యొక్క దాని ఏంది అన్ని రాజ్యాల కంటే అది భిన్నమైంది అది ఎంతో శాశ్వత కాలమైన రాజ్యం అదే పరలోక రాజ్యం ఆ రాజ్యం గురించి ఆయన బోధించమన్నాడు అనేకులు సిద్ధపరచమన్నాడు నేను తిరిగి వస్తాను మళ్లీ మీరు బోధించండి నేను మీతో పాటు ఉన్నాను నా పని అయిపోయింది నేను తిరిగి మళ్ళా నేను మళ్ళా రెండో రాతిని వస్తాను కాబట్టి నేను చెప్పిన వాటి అన్నిటిని పర్శుధాత్ముడు ఆదరణకర్తని పంపిస్తా ఆయన వచ్చి మీకు అన్ని జ్ఞాపకం చేసి మీకు అవన్నీ బోధిస్తాడు కాబట్టి ఈ రోజు అలాంటి బోధ ఈరోజు సంఘాలలో కరువైపోయింది సంఘాలకే చెప్పుకున్నారు వాక్యం లో గోడలకే చెప్పుకున్నారు వాక్యం కానీ బయట ప్రపంచంలో బయట దేశంలో పోయి బయట ప్రపంచం అంటే అన్నిలు ప్రాంతము అనేకమైన ప్రాంతాలకు పోయి సువార్త ప్రకటించింద్రా అంటే చాలా తక్కువ ఎంతో కొంతమంది భారం వేసుకుని పోతారు చాలా మంది ఎక్కువ శాతము సువార్త ప్రకటించి ఒక ఒక బ్రదర్ చెప్తుండే నాతో ఊరికెళ్లినప్పుడు బ్రదర్ ఏసు చెప్పింది కదా మీరు నశించిన ఇస్రాలు ఎద్దకే గానీ అన్ని దగ్గర కదా అందుకు మేము పోవట్లేదు అందుకు మన వాళ్ళు కొడుతున్నారు బ్రదర్ అందుకు మనం వాళ్ళు తిడుతున్నారు బ్రదర్ అని చెప్పంటే నీకు వాక్యం తెలియదు నువ్వు అదివే తీసుకుంటున్నావు నా మందిరము సమస్త అన్నజలకు ప్రార్థన మందిరం అనబడిన ఏసుప్రవ్ చెప్పలేదా అంటే ఎందుకు అట్లా వేరు చేస్తారంటే భయం అన్నట్టు ఎందుకు భయపడాలా చూడండి ఇది కొద్ది కష్టమే మనకి ఎప్పుడు భయం వస్తుందో తెలుసా నువ్వు ఎప్పుడు భయపడవు తెలుసా పరిశుద్ధాత్మ అభిషేకం నీలో ఉన్నప్పుడు నువ్వు భయపడు ఎవ్వరికి భయపడవు ఏ రాజ్యులకు కూడా భయపడవు నువ్వు భయపడవు ఇది మన బైబుల్ నుంచి నేర్చుకుంటావు ఇది నీకు కొత్తగా చెప్పేది కాదు శిష్యులు కొట్టిండ్రు బెదిరించిండ్రు శరసైపోయినారు ఏమేమో చేసిండ్రు కానీ వాళ్ళు భయపడలేదు ఎందుకు తెలిసి అంత ధైర్యం ఎట్లొచ్చిందంటే అవరుంద శక్తి లేకపోతే నువ్వు ఎట్లా సువార్త ప్రకటిస్తూ మొదట నువ్వు యూదైన ప్రకటించాలా తర్వాత సమరకు వెళ్లాలా సమర నుంచి నువ్వు బూది గంతులకు వెళ్లాలా ప్రకటిస్తున్నారు సువార్త సమరేలోకి ఎందుకు పోతలేరు సమర నుంచి మళ్ళీ ఎక్కడ పోల బూదిగతులకు ప్రపంచమంతా చుట్టాలా సర్వ సృష్టి అనడు కాబట్టి ఎన్ని సృష్టిలకు పోయిన అనేది ఈ ప్రశ్న వేసుకుంటే ఇది చాలా మన హృదయాలను వేదిస్తా ఉంటది కదా అంటే ఈ సృష్టి దేవుని కుమారుని ప్రతిష్టత కొరకు ఎదురు చూస్తుంది అది సువార్త ద్వారనే వల్ విమోచన ఏరే మార్గమే లేదు ఎప్పుడైతే సువార్త ప్రకటిస్తామో ఆ చీకటి గల ప్రాంతాల్లో ఆ వెలుగులోకి అనేకులు వస్తారు ఆ చీకటి క్రియలు ఆ చీకటి తలంపుల నుంచి ఆ చీకటి జీవితం నుంచి వాళ్ళు బయటికి రావాలంటే ఏం చెప్పాలా ప్రభు ఏం బోధించమనడు పాపక్షమాపణ పాపాలు ఒప్పుకోండి క్షమాపణ పొందండి బాణిసత్వం నుంచి బయటకు రండి అనేది సువార్త అప్పుడే నీకు విమోచన అప్పుడే నీకు విడదల నీ పాపాలకు విడుదల నీ శాపంనికి విడుదల అది సువార్త ద్వారానే సాధ్యం అందుకు చాలా మంది అంటే నిర్లక్ష్యం చేస్తారు సువార్త బా సంఘాలు చాలా మంది ఉంటాయి చాలా మంది ఉంటారు వాళ్ళు వాళ్ళు వేసుకొని సువార్త పోవచ్చు కదా మన హెబ్రోను ఆ సంఘానికి వెళ్ళినప్పుడు ఒక పాస్టర్ గారు సెకండ్ టైమ్ ను ఆహ్వానించినప్పుడు ఆయనకి డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాల దాకా ఉంటే ఆయన హార్ట్ పేషెంట్ ఈ మిషన్ ఈ గుండె దగ్గర మిషన్ ఏదో పెట్టినంటే బ్యాటరీలు ఉంటాయంట దాని లోపల దాంతో బతుకుతుండ ఆయనకి ఎంత భారం ఉందంటే ఇంకో ఇంకొక అవకాశం దేవుడు నాకు ఇస్తే ఇంకా దేవుడు నాకు శక్తి ఇస్తే ఇంకొక ఊపితానంటుండ ఆయన అంటే ఆ ముసలా ఒక రోజు ఒక ఒకరోజు మమ్మల్ని సువార్త కోసం రమ్మని చెప్తే ఒక ప్రాంతానికి వెళ్ళిన సాయిపేట అనేది ప్రాంతంలో ఆ ప్రాంతాలు అందరూ అన్యులే ఇంటింట వెళ్లి పాంప్లెండ్ ఇచ్చి సువార్త చెప్తాను అందరూ అంత ధైర్యం అనుకున్నాయి మనం పోయి వీధులోనే వీధిలో చెప్పుకుంటూ పోతున్నాం పాటలు పాడుకుని వాకింగ్ చెప్పుకుంటూ కానీ దేవుడు సడన్ ఒక థాట్ దేవుడు పోయి ఇంటింటికి వెళ్ళిపోయి ఆ పాంప్లెంట్ ఇచ్చి చెప్పినప్పుడు కొన్ని ఇంట్లో ఈ పాంప్లెంట్ ఇచ్చిన కొంతమందికి సువార్త కూడా చెప్పినాం తర్వాత కొంతమంది ప్రార్థనలు కూడా చేయించుకున్నారు అంటే ఏసు ప్రభు గురించి చెప్పినాం ఆయన రాజ్యం గురించి చెప్పాలా మనం లేకపోతే దేవుడు మనల్ని ఉత్తరవాదిగా పెడతాడు ఆ జనులు నశించిపోవద్దా ఆ జనులు నశించిన మందలో చేరని గొరెలు ఎన్నో ఉన్నాయని పాట పాడతాం ప్రకటించిన వారు ప్రకటించవలసిన ప్రాంతాలు ఉన్నాయి ప్రకటించేవారు కలరిక్కడ అంటే అందరూ ప్రకటించే అందరు బోధకులే కాని ఈ బోధ ఆయన చెప్పిన ఆజ్ఞను దానిక శిరసా వంచి నడుస్తుందా ఇది మనం అర్థం చేసుకోవాలి ఆయన చెప్తున్నా ఆయన ఆసక్తి ఎట్టుందంటే ఎవరైనా కొన్ని సపోర్ట్ గా ఉంటే నేను కొన్ని ప్రాంతాలు తీసుకెళ్తానయ్యా అన్ని అనులు ప్రాంతాలని తీసుకెళ్లేదు ఎంత మందికి ఆ రోజు సుమార్త ఎన్ని ఎన్నో నాలుగైదు ఊర్లు వీధులు పెద్ద ఊరు అది పాటలు పడ వాకిని చెప్పి వాకింగ్ చెప్తారు చెప్పే వాళ్ళు చెప్తారు ఒక్కొక్కరు వీధికి వెళ్ళిపోయి మొత్తం స్పెడ్ చేసేసిన సువార్త అంతా ఒక అవకాశం కదా అట్లనే ఏసుప్రభు కూడా ప్రకటించుకుంటూ పోయింది ఆయన అని చెప్పింది అది ఆయన రాజ్యం గురించి చెప్పమన్నాడు రోగులను బాగు చేయమన్నాడు ఎంతో రోగులు కదా పాపమనే రోగం కదా రోగం ఎందుకు వస్తుంది పాపం వల్ల ఆ పాపపు రోగము పోవాలంటే పరశుద్ధిని రక్తం కావాలా ఆ రోగం గురించి చెప్తాము ఆ ఆ రోగం చెట్టు బయటికి రావాలి కూడా చెప్పాలి ఇవన్నీ మనుషులకు బోధించే వాళ్ళు ఎట్లా ఆయన రాజ్యంలోకి మనుషులు వస్తారు దేవుడు ఎందుకు పెట్టిడు మనల్ని రక్షణ పొంది నీకు ఆయన రక్తం ఇచ్చి నేను కొని నేను ఏర్పరచుకొని నీకు అన్ని ఆశ ఆరోగ్యాలు మనకు ప్రభు మనకి ఇచ్చిన తర్వాత అవన్నీ మనం బోధించకపోతే ఒక రోజు మనం ఏం చెప్తాం ఆయనకి ఇది మనము తెలుసుకోవాలా ప్రభు మనకు తెలుసు తెలుసుకోవాలా కాది తెలుసు మనకు అన్ని కాని మనము సువార్త బోధించాలా మనం చూడండి మొదటి తిమూర్తి రాసిన రెండో తిమోతి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పది పదకొండు వచ్చిన ఒకసారి మనం రెండో తిమోతి రెండో తిమోతి మొదటి అధ్యాయము పది పదకొండు వచ్చినాను చూడండి ఆ క్రీస్తు ఏస్తూ మరణమును నిరర్ధకము చేసి ఏసు ప్రభు మరణమును నిరకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోకి తెచ్చాను మరణము నిరర్ధకం చేసినంట ఆయన జీవాన్ని అక్షయతను సువార్త వెలుగులోకి తీసుకొచ్చినట్ట అంటే అంత ముందు ఉంది ఒక మర్మంగా ఉంది సువార్థ అనేది ఒక మర్మం దేవుని ప్రాణాలకు ఒక మర్మం ఆ మర్మము అపో ప్రవక్తలకు దేవుడు బయలుపరిచిండు ఈ రోజు మనకు కూడా బయలుపరిచిండు చెప్పాలని మనం పోయి చెప్పాలా ఆయన యేసు ప్రభువు సువార్త ద్వారా ఏం చేసిండు మరణంలో నుంచి జీవంలోకి నడిపించిండు అక్షయతను ఆయన పరిశుధతను ఆయన స్వరూపంగా మార్చుకున్నాడు అది సువార్త ద్వారా సువార్థ వలనని రాయబడింది ఈ సువార్థ వలననే మనుషుల పాపము నుంచి మరణం నుంచి బయటకు రాగలరు ఈ సువార్త ఎంత పరిమిత సువార్తనేది అది మనము ఎట్లా చెప్పాలో ప్రభు అంటే పరశుధాత్మని మనం సాయం చేస్తాడు ఆయన ఉందే ఇదిగో యుగ సమాప్తి సదాకాల మీతో ఉన్నానన్నాడు ఆత్మ రూపుగా మనలో ఉండి అవన్నీ జ్ఞాపనం చేస్తావు ఒకసారి స్టార్ట్ చేయాలంటే ప్రవాళ్ళకి ఎట్లా చెప్పాలో వాక్యం అని ఒకసారి మనం కింద వెనక ముందు అయితే ఉంటాం కళ్ళు మూసుకుని నాకు మార్గం చూపించి ప్రవ్వా పరిశుధాత్మ దేవ సాయం చేయ ప్రవ అప్పుడు నువ్వు చుట్టుపక్కల తీస్తే నీకు ఏదో ఒకటి అక్కడ దాన్ని ఆధారం చేసుకుని వాక్యం చెప్పచ్చు ఆ పోస్టులు అట్లే చెప్పిన అనిల్కి నువ్వు అనిల్ దగ్గర పోయి బైబుల్ వాక్యం చెప్తే వాడు వినడు మతయ్య సువార్త నాలుగు అర్ధం ఇరవై మూడు వచ్చినప్పుడు అర్థం కాదు కానీ ఎట్లా దేవుడు చెప్తాడు వాళ్ళకి ఎత్తు సమస్త విధమైన జ్ఞానంతో మనం బోధించాలనే వాక్యం ఉంది ఆ జ్ఞానమే పరశుద్ధాత్మను మనకు ఆ టైంకి అనుగ్రహిస్తాడు అది మనం ఆయన చూడండి యేసు సువార్త ద్వారా ఈ సువార్త ఎంత బలమైందో మీరు ఊహించుకోండి ఈ రోజు సువార్త లేదు కోత విస్తారంగా ఉంది కానీ పని లేరు ఆయన ఆయన చెప్పిన మాట చెప్పేవాళ్ళు లేరు బట్ అన్నిటిని అంత వివరంగా ఆయన రాజ్యం గురించి ఆయన ఆయన యొక్క ప్రణాళిక గురించి చెప్పే తక్కువ అటు బోధకులను సేవకులను తయారు ఇటు సువార్త ప్రకటిస్తలేరు వాళ్ళకు వాళ్ళే తయారైపోయి వాళ్ళకు వాళ్ళే చూసుకుంటూ అదే మనుషులు నిజమనుకొని వాళ్ళు చెప్పిందే దైవ దేశంలోని దేవుని ఆరాధన చేస్తున్నాను గానీ ఆ ఆరాధన దేవుని స్వీకరిస్తాడా వికరించాడు ఎట్టి చూడండి ఆ విషయములలో ఆ సువార్త విషయంలో నేను అప ప్రకటించేవాడు గాను అపోస్తులుగాను గాను నియమింపబడుతూని పౌలు తన గురించి చెప్తున్నాడు ఆ సువార్త విషయంలో నేను ప్రకటించేవాడిని ఎవరికి ప్రకటించాలా ప్రపంచమంతా ప్రకటించటం సమస్త జనులకు ఎవరికి బోధించాలా క్రైస్తవ సంఘాని బోధకులు బోధకుడు ఎందుకు కొంతమందికి ఎందుకు బోధిస్తుంటే వాళ్ళు కూడా బోధకుల్లాగా తయారు ఒక టీచర్ లాగా యేసుప్రభు మనకు టీచర్ యేసు ప్రభు ఎట్లా శిష్యులకు బోధించింది ఒక బోధకుల్లాగా వాళ్ళని బోధకుల్లాగా తయారు చేసిండ ప్రభు ఆయన ప్రణాళికను తెలియజేసిండు ఆయన ఆయన రాజ్యాన్ని ఎట్లా కాటాల అవన్నీ వాళ్ళకి చెప్పిండు కానీ చివరికి ఏం చేసిండు అవన్నీ మర్చిపోయి ఎప్పటిలాగా చేపలు దేవుడు కూడా అంతే మనకు అన్ని తెలుసుకుంటాం అన్ని చేస్తాం కానీ మనం ఏం చేస్తాము అది మర్చిపోయి మళ్లీ ఈ లోకంలో పడిపోతా ఉంటాం ఈ లోకంలో ఈ లోక విధానంలో కానీ పరశుద్ధాత్ముడు మళ్ళా తిరిగి అవి చేస్తూ ఉంటాడు అందుకే ఏసు ప్రభు చెప్పిండు మీరు ఎరుశలం నుంచి వెళ్లొద్దు కొన్ని విషయాలు చెప్పి జ్ఞాపకం చేసిండు అప్పుడు వాళ్ళకి గుర్తొచ్చినాయి కాని ఇప్పుడు పూర్తిగా అవి తీసుకురావాలంటే ఆదరణకర్త మీకు అవసరం కాబట్టి నేను వెళ్తున్నాను ఆయనను పంపిస్తాను మీరు ఆయనను పొందుకునేంత వరకు ఎరుశలం నుంచి వెళ్ళొద్దు అని చెప్తే ఆ మాటకి విదేత చూపించి నూట ఇరవై మంది శిష్యులు ఆ మేడగాది మీదకెళ్లి ఉపాసాలు ప్రార్థన చేస్తుంటే అభిషేకం పొందుకున్నారు అప్పుడు దిగొచ్చింది కిందికి పై నుంచి కిందికి దిగొచ్చి మోసే శ్రీనాయ కొండక్కిండు ఆజ్ఞలు తీసుకున్నాడు తిరిగి వచ్చి ఇస్రాల్ పేదలకు బోధించిండు అభిషేకం పొందుకున్నారు ఆయన రమ్మన్నాడు నువ్వు పైకి ఎక్కి రానప్పుడు అందరూ ఏకాంతంగా పైకి వెళ్ళి ఆ మేడగాదిరించి ప్రార్థన చేస్తుంది లోకమంతా పండుగ చేసుకుంటా ఉంటే అప్పుడు అభిషేకం పొందుకుంటే అప్పుడు పరిశుధాత్ముడు మొట్టమొదట ఏ ప్రవచనం జ్ఞాపకం చేసింది అప్పుడు వరకు ఎవరు జ్ఞాపకం చేయలే చెప్పండి ఈ రోజు ఎంతమంది ఏ ప్రవచనం జ్ఞాపకం చేస్తున్నారు ఎంతమంది సంఘంలో పరిశుధాత్మ అభిషేకం మీరు పొందుకోరు ఉద్యమింపబడాలా అనే రాజ్యాన్ని కట్టాలని ఎలాంటి బోధలు చెప్పండి ఇవి కదా కావాల్సింది ఈ రోజు ప్రభు చెప్పింది ఇవే కదా ఇవన్నీ లేకుండా చెప్పబడే జీవితం ఉంటే ఏ రీతిగా ఆయన రాజ్యాన్ని మనం కట్టగలం ఉద్యీవ కూట పెట్టుకున్నప్పుడు ఉద్యోగం పెట్టొస్తుంది పరిశుధాత్ముడు లేకుండా ఉద్యమే ఉండదు అక్కడ నువ్వు ఎంత అరిసి కొట్టుకున్నా ఎన్ని మ్యూజిక్లు పెట్టి డమ్ములు కొట్టినా కానీ అది రాదు ఉద్యోగం ఉద్యోగం అనేది అది ఉబ్బొంగేది కాదు ఆ ఆత్మీయమైన ఉద్యోగం రావాలంటే పరిశుద్ధాత్మని తప్ప ఎవ్వరు కూడా అది ఇవ్వలేదు ఆ వాళ్ళు లైఫే మారిపోయింది అప్పుడు అవన్నీ జ్ఞాపకం చేసి పరలోక రాజ్యం గురించి దేవుని రాజ్యం గురించి జ్ఞాపకం చేసి వాళ్ళన్ని పుస్తకాలు రాసిండే వాళ్ళ పత్రికల్లో పౌలు గాని పేతులు గాని యాకోబు గాని యోగా గాని అందరూ అవన్నీ ఎప్పుడు జ్ఞాపకానికి వచ్చినాయి పరశుధాత్మని వల్ల ఆ ఉద్యమం ఈ రోజు మనం సంఘాల్లో తీసుకురావాలా అనేకలు ఉద్యమం తీసి అందుకు దేవుని బోధకుడుగా అది సువార్త ద్వారానే ఇవన్నీ సువార్త ద్వారానే ఇవన్నీ బయటకు రావాలా చెప్పేటోళ్ళు లేకపోతే వింట వాళ్ళ విశ్వాసం కలుగునానంటాం కానీ చెప్పేటోడు ఎవరు ఎవరైనా చెప్తే కదా నీకు విశ్వాసం రావాలంటే ఆ చెప్పిటోలు ఎవరు ఈ రోజు నువ్వు నువ్వు ఉండగలవు మనము అనేకుల్ని ప్రోత్సహించగలమా ప్రభు చెప్పిన ఆజ్ఞాతే కదా మీరు బోయి బోధించండి వాళ్ళకన్నాడు కానీ ఈరోజు ఏం బోధిస్తున్నారు చూడండి ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించినాను ఎన్నో శ్రమలు అనుభవించిన పౌలు నేను నమ్మిన వారిని వారిని ఎరుగుదును ఏసు ప్రభు నాకు తెలుసు ఆయన ఎందుకు విశ్వాసం పెట్టినా నేను సిగ్గుపడ్ను సిగ్గుపడేది అవసరం లేదు కదా యేసు ప్రభు నా దేవుడు నా ప్రభుని సిగ్గుపడేది అవసరం లేదు సిగ్గుపడతారు చెప్పుకొని సిగ్గుపడతాం ఎందుకు సిగ్గుపడాలా చూడండి నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోచున్న ఆ దినం ఆయన కాపాడగలని రూఢిగా నమ్ముచున్నాను ఏం అప్పగించడు దేవుడు నీకు సువార్థ పరిచర్య నీకు ఒక భారం దేవుడిచ్చిడు మా అందరికి ఈ భారాన్ని దినదినము నాకు కలుగుతున్న పౌలు ఈ భారమే కాకుండా సంఘముల గుచ్చిన చింత నాకు కలదంటాడు అంటే ఎంత ఒక వ్యక్తి ఎంత భారం భరించగలడు చెప్పండి ఎంత భరించగలడు ఒక వ్యక్తి అన్ని చేయగలడా దేవుడు వేసు అన్ని చేసిండా అవన్నీ నియమం చెప్పిండు ఆయన ప్రణాళిక చెప్పిండు శిష్యులకి ఇప్పుడు మీరు పోయి చేయిండవు అట్లా అలాంటి స్థితిలో ఈ రోజు చెప్తే ఎంతో మంది బోధకులు అవుతుండే ఈ కోత ఎప్పుడూ కొయ్యబడేది కేసుప్రభు రెండో రాగడే ఎప్పుడూ వచ్చేది ఆయన ఇంకా సువార్త లేదు ఇంకా కొన్ని ప్రాంతాల సువార్త లేదు ఇంకా ప్రకటించబడలేదు కాబట్టి అందుకే పౌలు అంటున్నాడు రోమిదర్శన పత్రికలో పౌలు ఒక విషయం జ్ఞాపకం చేసుకున్నాడు రోమి లక్ష్మీ పత్రిక పదిహేనవ అధ్యాయము చూడండి పదిహేనవ వచనం రోమి లక్షణ పత్రిక పదిహేను అధ్యాయము పదహారు వచ్చి మనం చూద్దాం ఇది ఇది హేతు చేసుకొని మీకు జ్ఞాపకం చేయాలని ఏంటి ఎక్కువ ధైర్యం కలిగి సంక్షేమంగా మీకు రాయిచున్నాను ఇది ఈ హేతువును తెలుసుకొని మీకు జ్ఞాపకం చేయవాలని ప్రభు ఎందుకు జ్ఞాపకం చేస్తాడు రోమి సంఘానికి పౌలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు రోమిలో సంఘం చూడండి ఎక్కువ ధైర్యం కలిగి సంక్షేమంగా మీకు రాయించాను కాగా క్రీస్తు యస్సును బట్టి దేవుని విషయమైన సంగతులలో నాకు అతిశయ కారణం కాలదు చూడండి ఆయన గురించి తెలుసుకోవడం ప్రవా ఇప్పుడు నేనేం బోధించాలా ప్రవా ఈ బిడ ఈ ప్రాంతంలో ఎట్ల సువార్త చెప్పాలా ప్రవా అనే సంగతులు ఆ తపన అనేది పౌలుకుంది ఆయన ప్రతి ప్రాంతంలో ఆయన ఆయన ఒక దగ్గర నేను చదివిన వార్ దేవ దర్శనం ప్రకారంగా నేను వెళ్ళి ఒక ఒక పత్రిక ఎక్కడ ఉంటుంది వాక్యం అది అతిథి వాళ్ళు ప్రార్థన పూర్వకంగానే వెళ్ళారు దేవుడు దర్శించిండు దేవుడు చెప్పిండు పలా చోటుకెళ్ళమని మనం కూడా ఆ స్థితికి వెళ్లాల ఇంకా మనం ఆ స్థితికి పోవలే నేనైతే పోలే ఆ స్థితికి పోవాలా మనం ప్రవ్వే మనతో మాట్లాడాలా ఆ స్థితికి మన ఆక్మలు ఎదిగినప్పుడు ఇలాంటి ఇలాంటి పరిచయలు మనం ముందుకెళ్ళినప్పుడే అనేకులు ఇవన్నీ స్వీకరించగలం బోధించగలం మనం చూడండి ఎలాగనగా చూడండి పద్దెనిమిది వచ్చినాం ఎలాగనగా అన్యజనులూ విధేయలగునట్లు అన్యజనులు ఎప్పుడు విధేయలగుతారు వాక్యము చేతను అంటే వాక్యం ఎట్లా ఎట్లా చెప్తాం మనం వాక్యమే సువార్త సువార్తె వాక్యం క్రీస్తే సువార్త ఆయనే సువార్త ఆయనే మంచి వార్త ఎందుకంటే అది వాకు కాబట్టి సమ అన్యజనులు విధేయలగునట్లు వాక్యము చేతను క్రియల చేతను పురుతుల బలము చేతను మహాత్ కార్యముల చేతను బలం చేతను పరిశుధాత్మ బలం చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గుచ్చే గాని మరి దేని గురించి నేను మాట్లాడే తెగింపను అంటే ఆయన పరిచర్యలో సమస్త వైజులను ఎట్లా విద్యారంటే వాక్యం ఒక బలం ఉండాలా గురుతుల బలం క్రియలు ఇవన్నీ చేస్తే గానీ వాళ్ళు ప్రభులోకి రారు అంత ఈజీగా రక్షణ పొందుతున్నారు వాళ్ళు కొందరు మాకు మీకు ఏంది తేడా అంటారు కదా దేవునిక దైవత్వాన్ని ఆయన యొక్క నిత్యశక్తిని ఆయన నామాన్ని ఆ లెవెల్లో ఆ విధంగా మనము సువార్త ద్వారా ఆ మర్మాన్ని మనం తెలియపరిస్తే అవి చూసి ఆ వాక్యం బలము క్రియలు కార్యాలు జరుగుతాయి కొన్ని అద్భుతాలు జరుగుతాయి మన సేవ పరిచయం మనం పోతా ఉంటాయి ఎంతో మంది సువార్త ప్రకటిస్తుంటే గుంపులు గుంపులు వస్తారు ఆ రోజు యేసు ప్రభు సువార్త ప్రకటిస్తూ ఉంటే ఎంత ఒకరి నుంచి ఒకరు చెప్పుకున్నారు పలానా ప్రాంతంలో ఏదో చెప్తానంట అక్కడ పోదామని చెప్పి ఎంతో మంది వెళ్లి ఆయన దగ్గర స్వస్థత పొందినారు ఆయన ఏ ప్రాంతం కెళ్తే ఆ ప్రాంతాల్లో గుంపులు గుంపులుగా జనాలు వచ్చారు ఆ ఒక సేవకుడు ఆ ఏ రీతిగా ఇన్ని గ్రామాలు ప్రాంతాలు తిరుగుతూ ఉంటే ఆయన రాజ్యం నుంచి బోధిస్తూ స్వస్థపరుస్తా పోతా ఉంటే చుట్టుపక్కల ఉన్న అందరూ అందరూ వచ్చి ప్రభు దగ్గరకు వచ్చి స్వస్థత పొందినారు ఆయన వాక్యే విన్నారు ఈ రోజు అలాంటి సేవా పరిచర్య కనిపిస్తుంది చాలా తక్కువ ఆ రోజు కనిపించింది ఆ పొస్తల చేసి ఆ రీతిగా ఈ చివరి దశలో కూడా ఇలాంటి బోధ ఇలాంటి విధానము ఈ వాక్యాలు మనము మనుషులకు బోధించి వాళ్ళకు ప్రకటించినప్పుడు వాళ్ళ దేవుని ఆసక్తి రేపాల వాళ్ళ ఆసక్తిని మనం రేపాలా పేరు అదే అంటాడు ఈయన గుడారం విచ్చిపెట్టి ఆయన గుడారంలో ఉండాలా ఎప్పుడైతే మన గుడారం విచ్చి దేవుని గుడారాలు ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు ఇవన్నీ మనకి క్యాప్తా ఉంటాయి అప్పుడే దేవుడు చెప్తాడు ఆయన గుడారం లేకుండా మన గుడారంలో ఉంటే ఆయన ఏం చెప్పడు మనం మనం అక్కడి నుంచి బయటకు రావాలా ఆయనలో ఆయన ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడే కానీ అవన్నీ ఆయన చెప్పడు చూడండి తర్వాత చూడండి కాబట్టి ఎరుసలే మొదలుకొని చుట్టుపక్కల ప్రదేశం అంతా ఇల్లారిక ప్రాంతం వరకు క్రీస్తుని సం క్రీస్తు సువార్త సంపూర్ణంగా ప్రకటించి అంటే ఎరుసులో మొదలుకొని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నిటికీ అయినా సువార్త ప్రకటించింది సంపూర్ణంగా అంటే ఇంకా ఇంకేం లేదంటే కంప్లీట్ చేసేసింది అన్నట్టు ఆ ప్రదేశాలంతా కంప్లీట్ అయిపోయింది సువార్త చెప్పేసింది ఆయన తర్వాత నేనైతే మరి పునాది మీద కట్టుకునే నిమిత్తం ఇది కొద్ది కష్టతరమైన వాక్యం ఇది కొద్ది కష్టతరమైన వాక్యం ఇదే మొన్నటి దినాన ఒక పాస్ట్ వచ్చి బ్రదర్ ఏ సంఘానికి పోయినా నన్ను వద్దంటున్నారు బ్రదర్ ఇప్పుడు నేనేం చేయాల బ్రదర్ శివకుడు మంచి ఆసక్తి ఉంది మంచి భారం ఉంది ఏం చేయాల బ్రదర్ నేనేం చేయాలి ఎవరు నన్ను బ్రదర్ ఎవరో వచ్చిన ఆత్మల కోసం అక్కడ పోయి నువ్వు వాక్యం చెప్పేది ఏంది చెప్పాలా అది ఒక కొరత నువ్వు దాన్ని దాన్ని పోడ్చాలా అంతవరకు ఆ ఆత్మలు నీ కాదు వాళ్ళు నీవాళ్ళు కాదు నీకై సొంత శక్తితో నువ్వు ఆత్మలు సంపాదించాలా ఏసు ప్రభుత్వ స్వరక్తమిచ్చి సంఘాన్ని సంపాదించిండి అదే మాదిరి నీ సొంత శక్తి చేత దేవుడిచ్చిన శక్తి మేరకు నువ్వు అనేక ఆత్మలు సంపాదించాలంటే సువార్థ పని చేయబ్రదర్ అని ఆయనకు చెప్పడం జరిగింది వయసులో చాలా పెద్దోడు మాకంటే పెద్దోడు నేను చూస్తాను పిల్లల్లాగా అనిపిస్తాను వాళ్ళకు కానీ అంతా చెప్పినా గానీ వాళ్ళు ఎంతో విధేత చూపించి విన్నారు వాక్యం అంటే ఇది మందగాదు కదా చూడండి అంత పెద్దవాళ్ళు అయ్యుండి కూడా వాళ్ళకి అర్థం కాలేదు విధానం కానీ ఎవడో కూడా చెప్పాల్సి మనం కూడా అంతే కదా తాలమును బట్టి చూస్తే మనం బోధకులుగా ఉండాల్సిన ఈ రోజు మూల పాటలు మళ్ళా తిరిగి ఎందుకు యాప్ప చేస్తున్న ప్రభు అంటే మనం ఇది చేస్తాలే అప్పుడు ఆయన విన్నాడు సరే అట్లనే చేస్తామని చూడండి అక్కడ చెప్తే వస్తే మంచిదే ఆహ్వానిస్తున్నాం వెళ్తున్నా మంచిది అంతవరకేనా కానీ నీకంటూ ఒక ఆత్మలేయి ఆయన ఆత్మలు అయ్యి ఆయన రేపు ఆయన లెక్క అని చెప్పుకుంటున్నాడు మరి నీ లెక్క ఏది నీ ఆత్మల సంగతి ఏది పౌలు అది గ్రహించగలిగినాడు అందుకు స్వంత శక్తితోటి ఆయన సొంత బలంతో అంటే ఆయనంతటా ఆయనే సొంత శక్తి అంటే ఇది శరీరం సంబంధించి చెప్తాను నేను ఆయన శక్తితోని ఆయన శక్తి మేరకు పోయి అనేక ప్రాంతాలకు పోయి స్వార్త చెప్పింది సంపూర్ణంగా నాకు ఎవరితో పనిలేదు నేను బలపడ్డా ఒక సంఘంలో నేను తెలుసుకున్న కొన్ని ఆత్మీయమైన విషయాలు ఇప్పుడు నువ్వేం చేయాలా దేవుడు బోధించండి ఒక బోధకుడు ద్వారా నీకు బయలుపరచబడ్డాయి ఇప్పుడు నువ్వేం చేయాలా ఆ ఆజ్ఞ తీసుకొని నువ్వు పోయి ఇతరులకు అనేకులు బోధకులు తయారు చేయాలా ఇవన్నీ రే చెప్పినప్పుడు వాళ్ళ ఆసక్తి రేగుతూ ఉంటాయి కొంతమంది కన్నీళ్లు విడిస్తూ ఉంటారు పశ్చాత్తాపడుతూ ఉంటారు ఎందుకు ఇంతవరకు ఎవరు జ్ఞాపకం చేయలే అవన్నీ ఎవరంతటి వాళ్ళు తీసుకొని పోతున్నారు ఆహ్లాదకరంగా కానీ ఆయన ఆయన వాక్యము మన హృదయంలో వచ్చి తగిలినప్పుడు నీకు పశ్చాత్తాపం వస్తూ ఉంటుంది నీ హృదయం మండుతూ ఉంటది చల్లారు గుండెలో వేడి పుట్టించాలంటే నిద్రించున్న వారి వెన్ను తట్టాలంటే అలాంటి బోధ యేశ్వర్రావు చెప్పిన బోధ ప్రకటిస్తే నిద్రస్తున్న వాడు కూడా మేల్కుంటాడు నిద్రించున్న నువ్వు ఈ రోజు క్రీస్తు నిమి ప్రకాశిస్తున్నాడు అని ఆయన చెప్పుచున్నాడు అని పౌరులు జ్ఞాపకం చేస్తున్నాడు ఎబెస్సీకి రాసిన పత్రికలు చూడండి పౌలు చెప్తున్నాడు నేనైతే మరికొన్ని పునాది మీద కట్టకునే నిమిత్తము ఆయనను గుచ్చి సమాచారం ఎవరికి తెలియజేయబడలేదు వారు చూతురనియు వినని వారు గ్రహించరనియు రాయబడిన ప్రకారము క్రీస్తు నామ మెరగిన సువార్తను ప్రకటించవలని మిక్కిలి ఆశ కలిగిన వాడిని అలాగూ ఈ ఆసక్తి ఈ రోజు మనకు ఉండాల ఆయన నామ మెరగిన యేసు ప్రభు నామరగిన చోట్ల మరొక పునాది అంటే అని అర్థమేం తెలుసా నువ్వు దాని అది కొద్ది కష్టమే అది కూడా మరి పునాది అంటే ఎవరో వేసిన పునాది మీద నువ్వు కట్టపడడానికి వీల్లేదు ఆ పునాది మీద వాళ్ళు కష్టపడి కట్టురు దాని మీద నిలబెట్టిరు ఒక ఆత్మీయ స్థితి అది ఆ స్థితిలో ఉన్నప్పుడు నువ్వేం చేయాలా అక్కడి నుంచి నువ్వేం చేయాలా నువ్వు కూడా అనేకుల్ని ఆ రీతిగా కట్టాలా అనే తాత్పర్యం కలిగి ఆ ఆశ కలిగినప్పుడు నువ్వు అట్లా వెళ్ళి నువ్వు అనేకులు వార్త ప్రకటిస్తా అట్లానే వెళ్ళిపోయింది శిష్యులంతా వేరైపోయినారు ఎవరికి వాళ్ళే సొంతం మినిస్ట్రీ చేసుకుని వెళ్ళిపోయినారు ఒక దశ వరకు అందరు ఒక దిక్కడ ఉన్నారు బలపడ్డారు తెలుసుకున్నారు దేవుడు బయపరిచుడు తన బిడల ద్వారా సేవకుల ద్వారా బయట దేవుడు విధానాలు చూపించిండు మార్గదర్శకులు చూపించిండు ఇప్పుడు మనం ఏం చేయాలి అది పట్టుకొని అనేకులు మనము మండించాలా ఈ బోధించాలా ఇవన్నీ వాళ్ళకు జ్ఞాపకం చేయాలా ఈ రోజు అలాంటి బోధలు లేవు ఏదో చెప్పుకొని పోతున్నారు గాని దేవుని ప్రణాళిక నువ్వు పోకపోతే కొన్ని ఆత్మలు అక్కడ ఘోషిస్తాయి మోసే బోలే మోసే నలభై సంవత్సరాలు ఆలస్యం చేసిండు అన్ని రోజులు వాళ్ళు బానిస బతుకు బతికినారు వాళ్ళు ఏడ్చిండ్రు అప్పుడు మోసే సిద్ధం కాలే మోసేని దేవుడు ఇచ్చిపెట్టలే ఈ రోజు నిన్ను నన్ను కూడా విడిచిపెట్టడు నీ కోసం దేవుడు ఎదురు చూస్తుండ్రు ఇంకా సిద్ధపడకపోతే మనం సిద్ధపడాలా నీ కొరకు ఎన్నో ఆత్మలు ఎదురు చూస్తున్నాయి మూలుగుతో ప్రసవేదన పడుతున్నాయి మూలుగుతో ఆత్మలు ఎవరు మమ్మల్ని వాళ్ళ మూలుగులేని వినియున్నాను అన్నాడు ప్రభు అందుకే నేను దిగువచ్చిన వెళ్ళు ఇస్రాయల్ ప్రజలు బానిసత్తులున్నారో నా ప్రజలు నా నిబంధన చేసిన బిడ్డలున్నారు వాళ్ళని తీసుకుని రా మోసే అని దేవుడు మోసే అని ఈ రోజు మోసే లేడు ఈరోజు నువ్వు నేనిద్దరం ఉన్నావు వాళ్ళ మూలుగులు దేవుడు వింటున్నాడు వాళ్ళ ఆలాపన వాళ్ళ విధానం వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో తెలియక తొడవ తప్పిన వాళ్ళై ఎవడ బోధించలేని వాడై తెలియని స్థితిలో తెలిసి కొంత తెలియ ఆ స్థితిలో కొట్టుకొని పోతున్నారు వాళ్ళు ఏం చేయాలి అర్థమైన స్థితిలో ఈ రోజు దేవుడు అది విన్నాడు మోసే పిలిచింది దేవుడు నువ్వు వెళ్ళంటే ఎన్నో సొడ్డు చెప్తున్నావు మోసే అక్కడ కానీ వదిలిపెట్టిండా దేవుడు నాకు అది ఇదని సొడ్డు చెప్పడానికి వీల్లేదు కదా ఏమున్నా లేకపోయినా కానీ ఆయన కొరకు మనం జీవించాలా ఇది ఆయన పని నీ పనిగానే కాదు ఆయన పని ఉన్నప్పుడు డబ్బులు ఇవ్వాల ఆయనే సమస్తం మనకు లేకపోతే మన కాడెక్కడ శక్తి రఘు దప్ప ఎవరెవరు మన ఆయన కొరకే మనం అదే దృక్పథం కలిగి మనం ముందుకెళ్లాల చూడండి ఆ హేతువు చేట చూడండి ఎందుకు అట ప్రకటించండి ఆయన చూడండి చివరిగా రెండు వాక్యాలు చేసి నేను ముగించేస్తా ఎపిస్కి రాసిన పత్రిక మూడో అధ్యాయము ఎప్పేసిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఆరో వచ్చిన నుంచి చూడండి సువార్త అనేది ఒక మర్మం ఇది మన జ్ఞాపకం చేసుకోవాలా అది ప్రకటించబడితే అక్కడ మర్మమే ఉండదు ఇక్కడ కానీ ఈ మర్మం అనేది ఏం తెలుసా ఎందుకు నేను మర్మం అని చెప్తున్నా అంటే వార్త అంటే చాలా మంది చెప్పాలి అని చెప్పి అంటారు కరెక్టే సువార్తలు అన్న ఏంది ఆ మర్మం ఈయన మిస్ట్రీ ఉంది అక్కడ ఒక మిస్ట్రీ ఉంది ఏసుప్రభ ఆ మిస్ట్రీ ఆ మర్మమే క్రీస్తు క్రీస్తును ఒక మర్మం లాగున్నప్పుడు ఆ క్రీస్తు ఒక తత్వాన్ని ఆయన యొక్క ప్రణాళికను నువ్వు చెప్పాల మనుషులు చెప్పించాల అది అసలైన సువార్త చూడండి ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలంగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకు ప్రవక్తులకు బయలుపరచబడి ఉన్నట్టుగా మనుషులకు తెలియపరచబడలేదు కేవలం అపోస్తులకి ప్రవక్తలు మాత్రమే అంటే ఎవరు వాళ్ళు దేవుని బిడ్డలే మరి దేవుని బిడ్డలకు బాగా ఇంకెవరికి బయలుపరుస్తాడు దేవుడు వాళ్ళకు బయలుపరుస్తాడు వాళ్ళు ఎవరికి ఏం చేయాల అనేకులకి చెప్పాల చూడండి ఇక్కడ కింద వచ్చినం ఆరో వచనంలో ఈ మర్మమేమనగా అన్యజనులు సువార్త క్రీస్తు చేస్తున్నందు యూదులతో పాటు సహా సహా సమాన వారసులు ఒక్క శరీరం సాటి అవయములు నువ్వు వాగ్దానంతో పాల్గొన్నట్లు అది ఏంటే ఈ ఈ మర్మం ఏందంటే సమస్త అన్యజనులు వాళ్ళు ఏం చేయాల ఒక్క శరీరం కావాలా మనతో పాటు రక్షింపబడ్డ వాళ్ళతో పాటు అందరూ పాలు కావాలి అది దేవుని మర్మం దేవుని కార్యం కాబట్టి దేవుడు తన కార్యకార్యకు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చెప్పిన నేను ఆ సువార్తకు పరిచారకు నైతిని దేవుడు నీకు ఇవ్వలేదా కృప దేవుడు మనకి ఇవ్వలేదా కృప దేవుడు మనకి ఎంతో కురిపిచ్చిండు కదా ఎంతో కురిపిచ్చిండు ఎంతో కనికరం ఇచ్చింది మనం మేము మనకి దేవుడు చూడండి తన శక్తి మనకు అనుగ్రహించిన కృప చొప్పున నేను ఆ సువార్తకు పరిచారుకుడు మనమంతా పరిచారుకులు మనం అంతా అనేకులకు పరిచర్ ఈ లోకానికి మనిషికు మాడు పరిచయ పరిచర్ చేయించుకోవడానికి రాలేదు పరిచర్ చేయుటకును తర్వాత అనేకులు క్రయదంలో తన ప్రాణం ఇచ్చటకు వచ్చిన నీ ప్రాణం కూడా ఇవ్వాలా ఒట్టి పరిచయం చేస్తే సరిపోదు ఆయన ప్రాణాన్ని మన కొరకు పెట్టిడు మనము కూడా మన మన సహోదరుల నిమిత్తం మనం ప్రాణం పెట్టే బద్దులు ఉన్నాము అని వాక్యం లేదా యోహాన పత్రికలో ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టిన గనుక మనము కూడా మన సహోదరుల నిమిత్తం మనం ప్రాణం పెట్టే బద్దులమై ఉన్నాము అంటే సంపూర్ణంగా త్యాగం చేసుకోవటం అన్నట్టు మన డబ్బులో గాని మన సమయంలో గాని అన్నిట్లో ప్రభు చెప్పింది అదే ఇవన్నీ ఆయన బోధించేది ఎన్నో ఇది అని చెప్పడానికి వీల్లేదు ఎన్నో ఉన్నాయి కాబట్టి చూడండి దేవుడు తన ప్రభ దేవుడు మన ప్రభుత్వ క్రీస్తు యేసునందు చేసిన సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకు అధికారులకు సంఘము ద్వారా తన యొక్క నానా జ్ఞానము ఇప్పుడు తెలియపరచవాలని ఉద్దేశించి నానా జ్ఞానం సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన సంఘం మనమే సంఘం సంఘం ద్వారానే దేవుని జ్ఞానాన్ని తెలియపరచాలంట తెలియపరుస్తున్నారా ఏంది ఆయన జ్ఞానము ఆయన జ్ఞానం ఏంది ఆయన ఏంది ఆయన తత్వం ఏంది ఆయన యొక్క నిత్యశక్తి ఏంది ఆయన మహిమ ఏంది ఆయన ఎలాంటి దేవుడు అనేది సంఘం ద్వారా అది తెలియపరచబడాలా అది సువార్థ రూపకంగా అట్లా తెలియపరుస్తున్నారా యేసుప్రభుని ఈరోజు అప్పోస్తులు ఆ రీతిగా చేశారు ఈరోజు అప్పోస్తులు లేరు వాళ్ళ పని ముగించేసి కాని వాళ్ళ ఆత్మ మటుకు మనకు అవన్నీ జ్ఞాపకం చేసుకుంది చూడండి సంఘము ద్వారా నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియపరచమని ఉద్దేశించి శోధింప సౌక్యం కానీ క్రీస్తు ఐశ్వర్యం అన్న జన్లు సమస్తమును సృష్టించిన దేవుని ఎందు నుండి మరుగై ఆ మర్మమును గుచ్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపష్టకును పరిశుద్ధులందరిలో అత్తైన నాకు ఈ కృప అనుగ్రహించను ఎందుకు నాకు నాకు అని ప్రతిసారి ఎందుకు చెప్తుండ నాకు ఇచ్చి ఉన్న దేవుడు నాకు ఇచ్చి నాకు ఎందుకు చేసాడు అంటే అంతగా త్యాగం చేసుకున్నాడు అంటే ఎంతగా ఆయన త్యాగం చేసుకున్నాంటే సంపూర్ణంగా ఆయన ఎంత ఆ దేవుని యొక్క ఆయన పిలుపుకి ఎంత విధేత ఇచ్చిందంటే నేను ఎట్లా ఉండగలనంటాడు సంగ ఆయన ఎరుసతే చనిపోతాడు పరశుదాత్మను ప్రతి పటంలో సాక్ష్యం వేస్తుంది కానీ ఆయన వెనక్కి తీలేదు అప్పుడు ఆయన పని ఆయన పని కంప్లీట్ చేసుకున్నాడు తన వంతులో తను ఉన్నాడు కాబట్టి చివరిగా నేను ఒక వాక్యం చూసి నేను ముగించేస్తాను అపోస్తుల కార్యము అపోస్తుల కార్యము పదిహేడవ అధ్యాయము ముప్పై వచ్చినంలో చూడండి ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్టుగా ఉండేను ఇప్పుడైతే అంతటను అందరినూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు ఇది దేవుని ప్రణాళిక ఆ అజ్ఞాన కాలములంటే ఆ టైంలో దేవుడు చూచి చూడటట్టు ఎక్స్పెట్టేసిండు ఎందుకు ఇంకా ఆ విధానం రాలేదు కాబట్టి పాపక్షమా ప్రభులకి లేదు కానీ ఏసుప్రభు ఎప్పుడైతే ఈ లోకానికి వచ్చిండో మనుషులందరి కోసం ఆయన చనిపోయింది అయన ఆయన రక్తంలో మాకు విమోచన పాప క్షమాపణ పరిశుద్ధత నిత్యరాజ్యం అది పౌలది జ్ఞాపకం చేస్తున్నాడు ఇప్పుడైతే అందరను అంతటను మారు పొందాలని మనుషులకు ఆజ్ఞాపిస్తుందంట ఆయన ఆజ్ఞను ఎవరు దాన్ని తీసుకుంటారు ఇది ఆజ్ఞ ఆ ఆజ్ఞ ఎవరు తీసుకుంటారు మనమే తీసుకోవాలా ఆ ఆద్యను తీసుకుని వాళ్ళకి బోధించాల శిష్యులుగా తయారు చేయాల ఎందుకన్నప్పుడు చైతాన్ బంధకాలలో మనుషులు ఎంత భయంకరంగా పీడింపబడుతున్నారు కానీ చివరగా బౌలొక విషయం అది మనకు జ్ఞాపకం చేస్తున్న ఆ వాక్యం చూసి నేను ఇక ముగించేస్తాను అపోస్తుల కార్యము ఇరవై అధ్యాయము పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినా మనం చూస్తాం నువ్వు లేచి నీ పాదములు మోపి నిలుము దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు లేచి నీ పాదములు మోపి నిలబడాలా లేవ్వాలా నీ పాదములు మోపి నువ్వు నిలబడాలా చూడండి నేను ఈ ప్రజల వలన అన్ని హాని కలప నేను కాపాడేదని పౌలు తన దర్శనాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఆ రాజు దగ్గర అంటే ఎవడు కూడా నీకు హాని చేయడు అనే విషయం అయితే జ్ఞాపకం చేయబడుతుంది నువ్వు మంచి విషయంలో ఆసక్తి కలవాడితే నీకు హాని చేయగలవాడు ఎవడు అని వాక్యం చెప్తుంది ప్రళితరణ పత్రికలో ఈ మంచి సువార్తను మంచి వార్తను నువ్వు చెప్తుండే ఎవడైనా కాదగలగాడా ఎవడైనా నీకు హాని చేయగలడా ఎవడు నేను ముట్టలేడు చూడండి వారు చీకటిలో నుండి వెలుగులోనికి సాతాను అధికారంలో నుండి దేవుని వైపులకు తిరిగి నాయందరి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధ పరచబడిన వారిలో స్వాస్యమును పొందినట్లు వారి కనులను తెరుగుటకై నేను నిన్ను వారికు పంపిదేనని చెప్పేను ఈ రోజు దేవుడు మనకు కూడా వారు ఎక్కడ ఉన్నారంట చీకట్లో ఉన్నారు చీకట్లో నుంచి వెలుగులోకి రావాలా సైతాని అధికారంలో నుంచి దేవుని వైపుకు రావాలా విశ్వాసం పెట్టాలా ఆ పరిశుద్ధ పరిశుద్ధుల స్వాస్యములో వాళ్ళు కూడా పాళిభాగస్థులు కావాలా అందుకు నిన్ను పంపిస్తున్నా అని ఆ దర్శనము అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది ప్రభు చెప్పింది అదే అది వాళ్ళు తెలుసుకున్నారు పోయి ప్రపంచమంతా ప్రకటించి భూ తలకిందులు చేసేవాళ్ళు అలాంటి గొప్ప పరిచయం చేసినారు వాళ్ళు ఈ రోజు సంఘాలలో అలాంటి ఉద్యమం మనం తీసుకొని రావాల ఇవన్నీ చెప్పాలా మనుషులు సేవకులు చెప్పాలా ఇవన్నీ మనం ఎందుకు పార్షల్ కాన్ఫరెన్స్ చెప్తా ఉంటాం ఆ చెప్పే వాటి వింటే మాకు కూడా ఎక్కడ లేని సంతోషం వస్తా ఉంది ఎక్కడ లేని ఉద్రేకం దేవుని పట్ల ఆసక్తి ఎక్కడ బలహీతలుంటే పశ్చాత్తాపం ఇవన్నీ ఎందుకు రావాలంటే ఆయన పిలుపు జ్ఞాపకం చేసుకోవాలా ప్రతివాడు ఏ స్థితిలో పిలబడో ఆ పిలుపుని జ్ఞాపకం చేసుకుని దానికి తగినట్లు జీవించమన్నాడు ఎందుకు ఆయన్ని బోధించాలా కాబట్టి బోధకుడు అన్నప్పుడు ఎందుకు అంత ప్రానందించిన బైబుల్ అంతా బోధించేవాడు బోధిస్తే ఆ స్టూడెంట్స్ అంతా ఒక టీచర్ ఉంటే క్లాస్ లో ఆ బోధించే టీచర్ చెప్పిన పాఠాలు విని వాళ్ళు మంచిగా ప్రయోజకులు అవుతారు దాన్ని నమ్మి దాన్ని దాన్ని గ్రహించి దాన్ని చదివి దాన్ని మంచిగా చేసిన మంచిగా పాస్ అయ్యతారు మంచి మంచి పొజిషన్ వస్తారు ఏముని సేవ కూడా అంతే ఆయన ఒక బోధకులాగా టీచర్ లాగా పరిశుద్ధాత్ముడు తన బిడల్లో మాట్లాడుతున్నప్పుడు అది విధేత చూపించి దాన్ని అనుసరించి నడుచుకుంటే దేవుడిని సేవ ఫలం విస్తరింపు అవుతుంది దినం నీకు గొప్ప బహుమానం ఉంటుంది సువార్త పకటించే వారి పాదాలు ఎంతో సుందరమైనవి సువార్త అంటే ఎంత పవర్ఫుల్ అనేది ఎన్నో వాక్యలు అనేవి బైబుల్లో ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు ప్రభు అది నాకు అనుగ్రహిస్తే దేవుడు అది ముందుకు తీసుకెళ్తాను కాబట్టి చూడండి తాతాను అధికారంలో నుంచి దేవుని లోకి నడిపించాలి అంటే దేవుడు అధికారాన్ని ఆయన శిలో ద్వారా అన్నిటిని బహాటంగా వేడుక కనబరిచిండు అధికారం ఆధిపత్యాన్ని మొత్తం పడగొట్టేసిండు ఆయన మరణం ద్వారా కానీ ఎందుకు మల్ల అధికారంలోకి మనుషులు పోతానంటే పాపపు నియమనం ఆ వాక్యం ఒకసారి చెప్తే ఒక పాసం ఎంతగానో అది నిజమే బ్రదర్ అని చెప్పాను వలస రాసిన పత్రిక రెండు వద్ద పదిహేను వచ్చిన ఆయన శిలో చేత జయోత్సవంతో పట్టి విజయం పొంది ఆ అధికారులను అన్నింటిని చేసి వేడుక కనబరిచిన వాక్యం అది చాలా పవర్ఫుల్ వాక్యం అది అంటే అంత అధికారం దేవుడు కొట్టి వచ్చినప్పుడు ఇది ఎందుకు జరుగుతుంది మనమే వడి తిరిగి ఆయుధాలు ఇస్తున్నాం మన పాపపు జీవితం వల్ల అనే వాక్యము చెప్పినప్పుడు మళ్ళా వాడు మళ్ళీ పాపం చేస్తాడా మళ్ళీ దుష్టుడికి అవకాశం ఇస్తారా అంటే నేను చేసేదాని వల్ల ఇవన్నీ వస్తున్నాయా అనేది ఎప్పుడైతే మనం ఆ వాక్యం అది వాళ్ళకి చెప్పబడిందో ఎంతగా వాళ్ళు రియలైజ్ అయిన చూడండి ఈ కేబిపిఎం గ్రూప్ లో విశేషమైన మర్మాల దేవుడు బయలుపరుస్తున్నాం మనకి మనకు ఏ ప్లాట్ఫామ్ లేదు కేబిపిఎం తప్ప ఎవరు కూడా ఇట్లా వాక్యాలు చెప్పడానికి అవకాశం లేదు నీ వాక్యాన్ని ముగిస్తున్నాను కానీ దేవుడు ఎందుకు మనల్ని ఇక్కడ ఇట్లా నిలబెట్టినంటే దేవుడు నేను ఒక బోధకులుగా తయారు చేస్తున్నాడు ఎందుకంటే నీ ద్వారా అనేకులు బోధకులు కావాలా అనేక శిష్యులు కావాలా ఈ సత్య సువార్తను సకల జన్లుకు ప్రకటించాలా నేను ఏం చెప్పినా వారికి బోధించమన్నాడు ఈశ్వర్ చెప్పిన బోధిస్తుందంటే ఈ రోజు నైన్టీ ఎవరు అంత పర్ఫెక్ట్ ఎవరు బోధిస్తుంది పోనీ మనం బోధిస్తున్నాం మనం ఇప్పుడు ఆరంభించిన మనం అవి తెలుసుకుని మనం బోధిస్తున్నాం ఇలాంటి మన ఇలాంటి గూఢమైన వాక్యాలు ఇలాంటి ఇలాంటి మనుషుల్ని ఆసక్తి కలిగి వాళ్ళ హృదయాలు ప్రేరేపించే వాక్యాలు ఈరోజు ఎక్కడ దొరుకుతాయి చెప్పండి అందుకు వాళ్ళు ప్రేరేపింపబడకుండా ఉన్న కాళిక చాలే అనుకుని ఆ రీతికి పోతున్నాను ఉజ్జీవం లేదు ఈ రోజు అంత సప్పబడిపోయిన జీవితం తలారిపోయిన జీవితం దేవుడు నిన్ను మండించిండు నువ్వు అనేక హృదయాలు మండించాల దేవుని అగ్ని మణుతుంది అందుకే ఇరిమంటడు అది అగ్నివని నేను కాలుస్తుంది నేను చెప్పుకుని ఎట్లా ఉండగలను ఈ ఈ మంట అనేది మనలో రేగాల ప్రతి క్షణం మన తపన మనకు ఉండాల సువార్త పరిచర్యలు కాబట్టి ఆయన రాకడా సమీపించింది ఎంతో ఎంత భయంకరమైన స్థితులు ఉన్నారు వాళ్ళందరికీ మనం పోయి సువార్త ప్రకటించాల ఒక టీం లాగా మనం ఎందుకు ఏర్పాటు చెప్పు మన ఒక గ్రూప్ లాగా ఒక శని ఆదివారంలో పోయి సువార్త ఎందుకు చెప్పకూడదు ఒక రెండు రోజులు మనం త్యాగం చేసుకోలేమా పోనీ ఒక్క రోజైనా త్యాగం చేసుకోలేమా సెకండ్ సాటర్డే వస్తుంది కదా అది ఆదివారం ఆదివారం ఖాళీగా కదా ఆ రెండు రోజులు పోయి సువార్త చెప్పొచ్చు కదా ప్రాంతం ఎందుకు ప్రార్థన చేస్తారు ఎవరొకరు దేవుడు దేవుడు ద్వారాలు ధరిస్తారు పోయి వాక పచ్చే చేయొచ్చు కదా కొంత పెట్టుకొని ఇవన్నీ ప్రభు చెప్తుండ్రు మనకి ఇవి ఆయన బోధించమంది అవి జ్ఞాపకం చేయమన్నాడు జ్ఞాపకం చేయకపోతే ఇక అంత్య సంగతులు కాబట్టి ప్రభు మనకు అవి జ్ఞాపకం చేస్తున్నాడు యుగ సమత నిర్మితో ఉన్న ఇవన్నీనే మీకు జ్ఞాపకం చేస్తున్న పశుధాత్తుడే మనకి ఇవన్నీ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు కాబట్టి మనం వెళ్లి సర్వ సర్వ సృష్టికి సువార్త ప్రకటించాల సువార్త వలననే ఆయన వెలుగులోకి తీసుకొచ్చిండు మరణాన్ని నిరర్ధకం చేసిండు జీవముల అక్షతను వెలుగులోకి తీసుకొచ్చిండు సువార్త ద్వారా పాప జీవితం నుంచి శాపము నుంచి పాపం నుంచి మనుషులు విడుదల పొందడం కేవలం సువార్త ద్వారానే ఇవి చెప్పకపోతే మనుషులు రక్షణ పొందరు ఈ విధానాలు వాళ్ళకి చెప్పకపోతే వాళ్ళు ప్రభులోకి రారు ఈ కార్యాలు జరగకపోతే అన్ని జను మనం స్వీకరి ప్రభులు స్వీకరించరు ఇవన్నీ జరగాల ప్రభావ నేనైతే నిలబడ్డా ప్రభావ నీ పక్షంగా అవి జరిగించని మనం ప్రార్థన పూర్వకంగా మనం ముందుకెళ్తే ఆయన చేయడానికి సిద్ధంగాడు అందుకు అపుస్తులు కానీ ఒక వాక్యం ఉంటుంది ఏవి జరగవాలని నీ సంకల్పముని నీ అస్తము చేయి చాచి ఉండగా అనే మాట చదివినప్పుడు వాళ్ళు ఎంత బిగ్గరగా ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారు అప్పుడు పరిశుధాత్మ బలంగా దిగొచ్చింది ఆటంకాలు అక్కడ సువార్తకి కాబట్టి కొంతమంది ప్రార్థన చేస్తున్నారు కొంతమంది సువార్త చేస్తున్నారు ప్రభా ఇటు జరుగుతుంది ప్రభావాని మీ సంకల్పము చేయి చాకున్నప్పుడు ఏంది ప్రాభ ఇది ఆటంకం అని బాగా ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు బలంగా దేవుని ఆత్మస్థాయి ఇల్లంతా కంపించిపోయింది అప్పుడు బలంగా సువార్త ప్రకటించారు కాబట్టి అలాంటి ఆత్మ అభిషేకం కొరకు మనం కనిపెడదాం ఆయన సేవలో అనేక ఉద్యీవాన్ని తీసుకుని అనేక సంఘాలను మనము బలపరిచేవారులాగా సేవకులను తయారు చేసేవారు ఆయన చెప్పిన పత్తి మాటను మనం నెరవేర్చేవారులాగా ముఖ్యంగా రైతాను పంధకాలంలో వాళ్ళందరినీ సువార్తనే వెలుగు ద్వారా బయటికి తీసుకురావాలా అలాంటి కృప అలాంటి అభిషేకం ప్రభు మనకి ఇవ్వాలని ప్రార్థిస్తాం పరిశుద్ధులకు తండ్రి కృపా మైడ జీవం దేవా నీకెంతో వందనాలనైనా ఈ ఘర్షణ కాలం కాచి కాపాడిన ఎంతో వందన ఈ సాయంకాల సమయంలో అయినా మీరు మాతో ఎన్నో విషయాలు మాతో మాట్లాడారు ప్రభావి గొప్ప దేవా ప్రతి వాక్యం ప్రభావ మరుదైన నీరు కట్టి ఆ వాక్యం ప్రకారంగా మేము జీవించాలా ప్రభా ఓ ప్రవ్వా మీరు ఏం బోధించమన్నారో వాటన్నిటిని మేము బోధించాలా ప్రాభ అయినా వాటన్నిటిని మేము అర్థం చేసుకోవాలా ప్రభావ ఈ రోజు మాకు విజ్ఞాపకం చేసిన ప్రభావ ఒక దశలో మేము పోలేని స్థితిలో ఉన్నాం ప్రభావ మమ్మల్ని క్షమించండి ప్రవా మేము ఒప్పుకుంటున్నాం అయినా మీ పాద సైనిధులైనా కనికరించి మనం ప్రార్థిస్తున్నాం మేము వెళ్లి సువార్త ప్రకటించాలా సాతాన బంధకంల నుంచి ఓ ప్రభా ఆ సైతాన్ శక్తుల నుంచి ప్రాభా వాడి అధికారంలో నుంచి మేమందరూ బయట తీసుకుని రావాలా ప్రావా వారి వాళ్ళు ఏ స్థితిలో పడినారు వాళ్ళకి అవన్నీ తెలియజేయాలా ప్రాభా ఎలాంటి బలహీతలో ఉన్నారు ఆ బలహీతను చెట్లా రావాలా సువార్త ద్వారా ఈ సత్యాలను ప్రభావం చెప్పాలా ప్రాభా అనేకుల మీ చేత నడిపించాలా అలాంటి కృప అలాంటి అభిషేకం మాకు అందరికి అనుగ్రహించండి అయినా పరిషాత్మ మీ సహాయం మాకు మాతో మాట్లాడడానికి నీకు ఎంతో అందాలైనా ఓ గొప్ప దేవానికి ఎంతో వందనాలు రవ్వా ఇంటి వాళ్ళందరూ అభిషేకించి ప్రతి చోట శాసన పెట్టుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామము ప్రాతిశనా కృప సమాధానం నడిపింపు మనకందరికీ సదాకాలం తోడయిండును గాక ఆమెన్ అందరికి ప్రేజులు